పరిశుద్రవకు తండ్రి ఏసయ్య మీ స్థుతుల స్తోత్రాలు నైనా గొప్పదేవ మీకే వదనాలు తండ్రి ప్రభా ఈ దినమంతా మీ యొక్క సాయం చేత నడిపించినారు ప్రభా మీ సరైన నడిపించినైనా మీ యొక్క వాక్యాన్ని కొడుకు మళ్ళీ నడిపించినారు మీకు ఎంతో వదనాలను అయినా వాక్యంలో తని మళ్ళీ శక్తి ఉంది ప్రభావ సైతాన్ని మీద విజయం పొందే శక్తి ఉంది అయినా ఓ ప్రభావ అపవిత్రి తని మళ్ళీ మాకు విడుదల కల్పించే శక్తి ఉందినైనా ఓ ప్రభావ అటువంటి వాక్యాలని శక్తి కొడుకు మేము ఎదురుచూస్తున్నాం తండ్రి ఓ ప్రభా అటువంటి వాక్యాన్ని మా హృదయంలో నడిపించమని ప్రార్థిస్తున్నాం అది విత్తనంలాగా నాటపడాలా ప్రభ్వా అది మొలకెత్తి ఫలించాలా అనేకుల జీవితంలో తన ఫలాన్ని తీసుకొని రావాలా అటువంటి వాక్యాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కి యుగ సమాప్తి చివరి బాగానే వచ్చినాం ఏ క్షణంలో తంది కాలం ముగిస్తుందో తెలియదు ప్రవ్వా కానీ ప్రవ్వా అది ముగించేంత వరకునైనా మేము మా పనులు మేము నిమగ్నం వెళ్ళాలా వైభక్తులు కలిగి ప్రీతికరమైన సేవ చేసే బిడ్డలుగా నడిపించమని ప్రార్థిస్తున్నాం ఓ ప్రభు ఎంతగా శ్రమలున్ననైనా ఎంతగా వేదనున్న గాని ప్రభు ఓ వాటికి స్పందించకుండానైనా మీ తట్టు మేము చూస్తూ పోవాలా విశ్వాసానికి కడతా దాన్ని కొనసాగించేవాడు మీరే ప్రభు మిమ్మల్ని చూస్తూ మా గురియకు పరిగెత్తాలా దాన్ని ముగించుకోవాలా అటువంటి సేవలో నడిపించి ఈ రాకబో సిద్ధపరచుకోమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించారీఖు జనవరి రెండు వేల పద్దెనిమిది ప్రకారంగా కాలము ఎంతగానో తరతరగా గతించిపోతుంది అనేసి భయపడద్దు వాక్యం కాలము గడిచిపోతుంది అని భయపడుతున్నారు గాని రాబో కాలం గురించి భయపడమంటారు ఎందుకంటే అవి భయంకరమైన దినములు ఇంకా భయంకరమైన దినములు ఒక్కొక్కరు ఒక్కొక్క చెప్తా ఉంటే భయమేస్తా ఉంటారు కదా కొత్త శాసనాలు వస్తున్నాయి అని కొంతమంది భయపడతా ఉన్నారు బ్యాంక్స్ మీ డబ్బులన్నీ గుంజేసుకుంటాయి ఇవ్వకపోవచ్చు మీకు మీకు అవసరం ఉన్నప్పుడు ఇవ్వకపోవచ్చు అని ఇట్లా రకరకాల శాసనాలు బయలుదేరుతున్నాయి అని భయపెడతా ఉన్నాడు కానీ మనుషుల శాసనాలు ఆయన ముందు పనికిరానివి కదా ఆయన ఒక్కసారి వాటిని తారుమారు చేసి పడేస్తాడు అధికారులను నిలబెట్టేవాడు అతనే పడద్రోహివాడు కూడా అతనే కాబట్టి ఆయన తలుచుకుంటే పడదేస్తాడు ఎందుకు నిలబెట్టిండు అన్న విషయం కూడా మనం తెలుసుకున్నాం మనం ఇక్కడ ఆయన ప్రణాళిక నెరవేర్చడానికి కోరికే రాజులని నియమిస్తూ ఉంటాడు రాజులు ఆయన ప్రణాళికని కొనసాగించకపోతే తీసుపడేస్తాడు గతం చూసింది మనం అదే కదా కాబట్టి మనము సమస్తము ఆయననే కాబట్టి ఆయన తే మనం చూస్తూ మన కాలాన్ని కొనసాగించుకోవాలా ఆయన నమ్మదగిన వాడు వాగ్దానం చేసినవాడు ఎట్టి ఫస్ట్ తన వాగ్దానం నుంచి తప్పిపోయేది కానీ నేను అవకాశం లేదు నీ విశ్వాసం వల్ల నువ్వు తప్పిపోతావేమో గానీ ఆయన వాగ్దానాలు ఎప్పటికి కూడా తప్పిపోవు అదే విశ్వాసంతో మనము ముందు కొనసాగాల విశ్వాసంలో మట్టుకు బలపడాలా ఎందుకంటే విశ్వాసంతోనే విశ్వాసం లేకుండా ఎవడో ఆయనకి ఇష్టంగా ఉండలేదు మరి విశేషంగా ఈ కాలంలో ఎటు అంటే ఏ క్షణం నుంచి ఏ కొణం నుంచి వాడు మనకు తెలియదు అనేక కొణాల నుంచి వాడు ఉంటాడు మనల్ని మన విశ్వాసాన్ని ఇంకే మనుషుకు మనం తిరిగి వచ్చినప్పుడు విశ్వాసాన్ని కనుగొన భూమి మీద తన విశ్వాసాన్ని కనుగొన కాబట్టి ఆయన వచ్చే టైంకి ఎవరిలో కూడా విశ్వాసం ఉండదు ప్రార్థిస్తున్నాం అనుకుంటారు ప్రభుత్వం వెంబడిస్తాం అనుకుంటారు ఎందుకు వెంబడిస్తున్నాడు ఉండలేదు ప్రభుత్వం ప్రార్థన చేపించుకుంటే నాకు ఈ లాభం వస్తుంది ఆ లాభం వస్తుంది అని అనుకునే వాళ్లే కాని ఎవడు కూడా నిజంగా ప్రభుని ప్రేమించే వాళ్ళు కనిపించారు కానీ మనం అట్లా ఉండడానికి వీల్లేదు ఈ లోకస్తులు ఉంటారు ప్రభు నుంచి ఏదో లాభం పొందుకోవాలా చేపలు పొందుకోవాలా రొట్టెలు పొందుకోవాలా ఇండ్లు పొందుకోవాలా ఆస్తులు పొందుకోవాలా వాటి గురించి ఆలోచిస్తారు కానీ ఎవ్వరు కూడా వాడి జీవితాన్ని ప్రభుకు సమర్పించుకోవట్లేదు అది మనకు కనిపిస్తుంది ఈరోజు ప్రార్థన చేస్తారు నేను రక్షింపబడ్డాను అనుకుంటున్నాను కానీ అసలు వాటికి రక్షణ లేనేలేదు ఎందుకంటే రక్షణ అనుభవం ఉన్న వాడికి ఆత్మఫలాలు ఉంటాయి ఆత్మఫలాలు లేకపోతే రక్షణ అనుభవం లేనట్టే కాబట్టి మనం వాళ్ళ గురించి కించ కించపరచొద్దు వాళ్ళ గురించి దుఃఖపడద్దు ఎందుకంటే గురుగులని మీరు ముట్టకుడి అన్నాడు వాటిని మీరు ముట్టకుడి అన్నాడు వాటిని పని వాటిని చేసుకుని అవి పని పెరుగుతాయి ఆ చెట్లు పెరిగని వాటిని కూడా మంచి చెట్లు పెరుగుతా ఉంటే ముళ్ళ చెట్లు పెరుగుతా ఉంటాయి రెండింటికి ఆయననే కదా జీవాన్నిచ్చింది రెండింటికి మొలకనిచ్చింది ఆయననే రెండింటికి నీళ్లు వర్షాన్ని కొమరిస్తుంది కాబట్టి వాటిని పిలక పెలకది అంటున్నాడు పెరిగివేయద్దు అంటున్నాడు యుగ సమాప్తి రోజు తీర్పు దినం ఎవడి లెక్కలు వాళ్ళు చెప్పుకుంటారన్న విషయం అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఈ ఈ దినాలలో ఎవడి మీద కామెంట్స్ చేయకుండా ఎవరి గురించి తప్పుగా మాట్లాడకుండా జాగ్రత్తగా మన విశ్వాసాన్ని భద్రపరచుకుంటూ అంత వరకు సహించాలా అటువంటి వాడే పలువురాజ్యాల్లో ప్రవేశించని వాక్యం మనల్ని జ్ఞాపకం చేస్తుంది ఈరోజు హెచ్చరిస్తుంది ఫిలిపిన్ రాష్ట్ర పత్రికలో ఒక వాక్యాన్ని తీసుకుని మనము బూరల తీర్పు అన్న అంశాన్ని తిరిగి చాలా కాలం తర్వాత ధ్యానించబోతున్నాం మూడవ బూరకి సంబంధించిన అంశంలు మనం ఈ రోజు నుంచి ధ్యానించబోతున్నాం కాబట్టి ఫిలిపీన్ రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనం ఐదు ఆరు వర్షాలలో ఒక ముఖ్యమైన వాక్యాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తుండ్రు పౌలు ఫిలిపి సంఘానికి రాసిన పత్రికలో ఈ యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి ఏందా మనసు అంటే నాలుగో వర్షంలో ఉంది ఏందా మనసు ఈ మనసు అంటే ఏ మనసును అడగల మీలో ప్రతి తన స్వకార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలేదు ఇది క్రీస్తు కలిగిన మనసు అంటే కాబట్టి ఎప్పుడు మనము స్వార్థంతో జీవిస్తాం నాది నాకు నాది నేను మేము ఇంతే మేం బాగుంటే చాలు పక్కన ఎట్లుంటే ఏముంది అనేది క్రైస్తవ జీవితం కాదు వేరే వాళ్ళ జీవితాలు ఈ లోకంలో వేరే మతస్థలు అట్లా జీవిస్తారు అంత సెల్ఫిష్ గా నా కొరికే నాదే నా కుటుంబము నేనే అంత నాకే లాభము అనేది ఈ లోకంలో వేరే మతస్థులు ఆలోచిస్తారు క్రైస్తవులు ఇట్లా ఆలోచిస్తారు ఈ వాక్యం ప్రకారం ఏమని స్వకార్యము కాకుండా అంటే నీ సొంత కార్యం కాకుండా నీ సెల్ఫిష్ కార్యక కార్యములు కాకుండా స్వార్థంతో కాకుండా ఇతరుల కార్యములను కూడా చూడవలను ఇతరుల కార్యములు ఇతరులకు కూడా సహాయపడాలా ఇతరుల పనులు కూడా మనం చూడాలా ఇతరుల బాగోగులు కూడా మనం చూడాలా ఇతరులను కూడా మనం ఆదరించాలా ఇది ఏ మతంలో ఉండదు ఒక క్రైస్తవ మతంలోనే ఉంటుంది అది బైబుల్ వెంబడించే క్రైస్తవలలోనే ఉంటది అది అందరి ఫైస్లో కూడా ఉంటుంది నేను చెప్పదు ఈ రోజుల్లో ఎక్కడ చూసినా కాదు ఇప్పుడు క్రిస్మస్ పండగ చూస్తాం కదా ఎవడన్నా క్రిస్మస్ పండుగ రోజు పేదవాళ్ళని ఇంటికి పిలిపించి అన్నం పెట్టిన వాడు కనిపిస్తుంది ఎక్కడన్నా ఎక్కడన్నా కనిపించిందా మీకు ఎక్కడ కనిపించదు వాడు వాడి చర్చిలో వాళ్ళే తింటారు కానీ పక్కన ఎవ్వరిని పిలిచి తినిపించారు నేను ఎక్కడ చూడలే కేసెస్ ఉన్నాయేమో నూటికోటికో ఒకటి కేసెస్ ఉండొచ్చేమో ఎక్కడ కనిపించరు కనీసం వాడు ఇస్తాడు పేదవాళ్ళందరినీ బిచపలందరినీ కూర్చోబెట్టి వాడికి అన్నం పెడతాడు వాడు వాడు స్వనీతిని వెంబడిస్తున్నాడు కాబట్టి పేదవాళ్ళందరినీ పిలిపించి వాడు అన్నం పెడతాడు ఒక కానీ నువ్వు ఆయన నీతిని పొందుకున్నవాడికి అంటే రక్షణానుభావులు పొందుకున్నవాడికి నువ్వు ఈ ఇతరుల కార్యాలు ఏం చేస్తున్నావు సంగస్థలని పోషిస్తున్నావు సంగస్థులకి బిర్యానీ పెడతావు చికెన్ పెడతావు అన్ని బాగున్నాయి కానీ ఆ రోజు పేదవాళ్ళని అందరినీ పిలిపించి వాడికి సువార్త ప్రకటించి వాడికి నువ్వు అన్నం పెట్టినావా లేనే లేదు కానీ ఈ వాక్యం జ్ఞాపకం చేసింది ఇది క్రీస్తు కలిగిన మనసు ఇతరుల కార్యములు చూడవలనం ఇతరుల బాబులు చూసుకోవడం అనేది క్రీస్తు కలిగిన మనసు ఎందుకంటే ఆయన మన కార్యములు చూడడానికి కదా లోకంలోకి వచ్చింది చూడండి ఐదవ ఆరో వర్షంలో ఆయన దేవుని స్వరూపము కలిగిన దేవుని స్వరూపం అంటే స్వరూపం అంటే సంపూర్ణమైన రూపం దేవుని యొక్క సంపూర్ణత ఆయనలో ఉంది అటువంటి స్వరూపం కలిగిన వాడు ఏం చేసిండు దేవునితో సమానంగా ఉండకుండా దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు ఎంచుకొనలేదు దైవత్వాన్ని విడిచి ఉండడం మంచిది కాదు అనుకోలేదు దైవత్వాన్ని విడిచిపెట్టి మానవుల్లాగా ఈ లోకంలో జన్మించిండు అదే ఎటువంటి జన్మించి ఆయన ఈ విషయం మనం ఎప్పుడు గమనించాలా ఆయన ఏర్పరచుకునే విధానం ఎటు అని తెలుసా మనుషులని ఈ లోకస్లో తృణీకరించిన వారిని ఏర్పరచున్నాడు మీరు గమనించారా లేదా బైబుల్ అంతటా ఎవరైతే వీడు వేస్ట్ ఫెలో వీడు హౌలగాడు వీడు పనికిరాడు అన్నాడు అటువంటి వాడిని అనుకున్నాడు బైబుల్ అంతటా ఎవరు ఎవరి గురించి దావిద దావిద రాజు గురించి మాట్లాడుతున్నావా ఓకే వాళ్ళ అన్నలు త్రుణీకరించగా ముందు చాలా కేసులు ఉన్నాయి కదా ఆయన కంటే ముందు ఇంకా కేసులు ఉన్నాయి యాకోబు తృణీకరించబడ్డవాడే యోసేపు తృణీకరించబడ్డవాడే ఇంకా ఎన్నో కేసులు ఉన్నాయి అక్కడ ఒకటి కాదు రెండు కాదు చివరి వరకు చూస్తా ఉంటాం మనం ఈ రోజు కూడా అంతే ఈ లోకస్ లో తృణీకరించే వెర్రీవారిని ఆయన కదా నక్తి వాళ్ళని ఎన్నుకున్నాడు కుంటి వాళ్ళని ఎన్నుకున్నాడు ఆయన బైబుల్లా సేవకులుగా పొట్టోళ్ళని ఎన్నుకున్నాడు గొప్ప గొప్ప తృణీకరించి పొట్టి వాళ్ళని కుంటి వాళ్ళని అంతే కదా మరియా యువసేపుల గురించి కూడా అంతే కదా అందరు వాళ్ళని చీ అని తుమ్మేసారు ఉమ్మేశారు ఎందుకంటే ఈమె పెళ్లి కాకుండా ప్రెగ్నెంట్ అయింది అంటే ఎక్కడ పోయి అని నేరం మోపిరా మీద మోపిర లేదా భర్త ఏం చేసేయండి పెళ్లి చేసుకుంటున్నామే మళ్ళీ సరే బైబిల్ లో ఆయన గురించి బాగుంది ఆయన ఆమె ఆహ్వాన పరచకుండా విడిచిపెట్టాలనుకున్నాడు మేము అలా తప్పు కదా విడిచిపెట్టడం అని మళ్ళీ అట్లాంటి కూడా ఎన్నుకున్నాడు దేవుడు తన కుటుంబంలో వాళ్ళ కుటుంబంలో పుట్టడానికి ఆయన పుట్టుకనే ఎన్నికలేని వారి జీవితంలో పుట్టట్టు మనం చూస్తూ ఉంటాము ఆయన ఆయన జీవించిన విధానం కూడా అంతా పనికిరాని వాళ్ళ గురించి జీవించండు కదా వెభిచార్లను సుంకర్లను ట్యాక్స్ కలెక్టర్స్ అంటారు ఇంగ్లీష్లో పబ్లిషన్స్ అంటారు ఇంగ్లీష్లో ఇక తృఢీకరించిన వారిని ఎన్నుకున్నాడు ఎందుకు ఎందుకు ఎన్నుకున్నాడు పనికిరాని వాళ్ళని ఎన్నుకొని పనిమంతులుగా తయారు చేసాడు అది దాన్ని ఏమంటాం అంటే రెస్టారేషన్ అంటాం ఇంగ్లీష్ లో రెస్టారేషన్ ఇప్పుడు చెడిపోయిన మెషిన్ ని రిపేర్ చేసి పెడతాం చెడిపో మూల వాడేస్తారు దాన్ని దాన్ని రిపేర్ చేసి మళ్ళా శుభ చేస్తే ఎక్కడైనా సంతోషం వస్తుంది చెడిపోయినది అరే మళ్ళా బాగా పని చేస్తుంది టేపరిగా గడిపోతే రిపేర్ చేసి ప్లే చేసుకుంటాం మనం పనికిరాంది అది రెస్టోరేషన్ అది క్రైస్తవ గుణం మనం కూడా ఉండాలి పనికిరాని వాటిని మనం రెస్టోర్ చేయాలి వీరిపోయిన పెడతాం మళ్ళీ మంచిగా చేస్తాం బొమ్మ పిల్లలు ఎలా ఉంటారు మనం అత్త ఉంటాం అది గాడ్ ని గుణగణం అంటాం దైవికమైన గుణగణం కాబట్టి ఆయన ఏం చేసిండు దేవుడితో సమానంగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు అంటే అంత గొప్ప దైవత్వాన్ని అంత ఏమంటాం వైభవాన్ని విడిచిపెట్టి వచ్చేసి సామాన్య మనిషిలాగే లోకాల కొట్టి అది అసలు క్రిస్మస్ పండగ కదా అది ఎవరికి అర్థం కాదు ఆయన అట్లా విడిచిపెట్టేప్పుడు నువ్వు నేను ఎందుకు నీ గొప్పతనాన్ని నువ్వెందుకు విడిచిపెట్టావు విడిచిపెట్టాలా నేను గొప్ప అనేసి మనము ఫీల్ కావడానికి వీల్లేదు ఇప్పుడు ఆఫీస్లో నువ్వు పెద్ద రోడ్ మీదకి వస్తే సామాన్య ప్రజలు నేను సామాన్య మనిషివే నువ్వు చర్చ్లో ఫాస్టర్ లాగా ఉంటావు నేను వస్తే సామాన్య మనిషిలాగానే ఉండాలి ఎందుకంటే అట్లా ఉంటేనే గానీ నువ్వు ఇతరులతో పాటు కలిసి సేవించలేవు లేకపోతే నువ్వు ఎక్కడపై నేను కుర్చీల మీదే కూర్చోవట్టు పాస్టర్స్ గురగనది ఫస్టర్స్ ఎక్కడపైన కానీ కుర్చీల మీద కూర్చోాలనుకుంటా వాడు కింద కూర్చో కింద ప్రజలు కూర్చోాలా మనం పైన కూర్చోాలి ఒకసారి నేను కింద కూర్చుంటే ఒక ఫస్టర్ అనిపించి లేదా మీ పైన కూర్చున్నా ఏ లేదు నాకు ఇదే మంచి లేదు మీ పైన కూర్చుంటే నేను మంచిదానికి ఆయన పైన కూర్చున్నారు కదా నేను కూడా పైన కూర్చోాలి లేదు నేను ఎక్కనే కూర్చుంటా కొన్ని విషయాలు కావాలని నేను జిడ్డుగుంటా వాళ్ళతో నేను కిందనే కూర్చుంటాడు కదా నాకు కిందనే చాలా ఇష్టం నేను కిందనే కూర్చున్నాను అన్నిట లేదా నువ్వు పైకినట్టే మీరు పైననే ఉండండి నేను కిందనే కూర్చుంటా మనం తగ్గించుకోవాలి వాడు దుష్టుడు నిన్ను లేవనెత్తడానికి ప్రయత్నిస్తుంటాడు మనం దుష్టుని లేవనెత్తడంలో మనం చూడదు అబ్రాహ్ అందుకే సుదమరాజు దగ్గరికి వెళ్ళి పైసలు తీసుకోలే ఎందుకు తీసుకోవడం తెలుసా చెప్తాడు నీ దగ్గరికి వెళ్ళి తీసుకుంటే నువ్వు చెప్పుకుంటావు నాకు వచ్చి సాక్ష్యం నన్ను ప్రభు గొప్ప ప్రభు నుంచి నేను పొందుకోవాలా ఏమైనా కానీ లోకంలో అది అబ్రామ్ విశ్వాసం అది మన జీవితం కూడా ఆ రీతిగానే తయారు కావాలా కాబట్టి మనము సంపూర్ణంగా ఆయన ఇంగ్లీష్ లో ఏమంటే హియాజ్ ఎంటీ హిమ్ ఇంగ్లీష్ లో అంటే సంపూర్ణంగా తను తాను రిక్తులుగా చేసుకున్నాడు అంటే ఎంటీ మొత్తం ఆయనంతా కుమరించేసుకున్నాడు తన హృదయాన్ని అంతా కుమరించేసేసాడు గొప్పతనం అంతా ఆయన వైభవాన్ని అంతా విడిచిపెట్టి దూతల చిత్తపోడబడేవాడు అవన్నీ విడిచిపెట్టి వైభవాన్ని మానవ ఆయనకు కావాలంటే దాన్ని దుంకలేడా అక్కడి నుంచి గదిలికలు వచ్చి రాేడా నేనే రక్షకున్న చెప్పుకొని అందరినీ రక్షించుకోలేడా అట్లా చేయలేదు అది వేరే మతాలలో ఉంటది వాడు దుంపుతాడు అక్కడ నుంచి అమాంతంగా అక్కడ మాయమై ఇక్కడ వస్తాడు అవన్నీ ఆ మతాలను చూస్తాం మనం పెద్దలాగా ఎంతమంది అనేది మనం తెలియదు కానీ ఈయన ఒక సిస్టమేటిక్ విధానాన్ని మనకు నేర్పుతాడు ఆయన కూడా మనిషిలాగానే పుట్టి మనిషిలాగానే జీవించి మనిషిలాగానే శ్రమను అనుభవించి మనుషుల కష్టాలు తెలుసుకొని మరణమగినంత ఆ శ్రమను అనుభవించిన ఆయన పుట్టుక దానికి సంబంధించింది కానీ ఆడంబరంగా పండ్లాగా తీసుకునే సంబంధించింది కానే కాదు కదా అందుకే మనము కొన్ని సంవత్సరాల రెండు ముఖ్యమైన వాక్యాలు చూసినాం ఈ క్రిస్మస్ పండగకి సంబంధించినవి మొదటిదిగా ఏంటంటే క్రిస్మస్ పండగకి సంబంధించిన విగ్రహాలు అని క్రిస్మస్ పండగకి సంబంధించిన విగ్రహాన్ని ఒక ఒక బోధ ఉంది తర్వాత ప్లాస్టిక్ క్రిస్మస్ ట్రీ కదా మీ కా్రంథంలో చూసినాం మనము మీకాయ గ్రంథంలో మీ కానీ చూసినామా అయితే విజయవాడ నుంచి ఒక ఆయన ఫోన్ చేసి సార్ ఇట్లా మీ వెబ్సైట్లో నేను చూస్తే ప్లాస్టిక్ క్రిస్మస్ ట్రీ ఒక వాక్యం ఉంది సార్ అది నేను విన్నానని చెప్తున్నాడు అంటే ఒక అయితే చాలా జాగ్రత్తగా వాటిని వింటున్నాడు అని అర్థం ఈ మధ్యలో చాలా జాగ్రత్తగా వింటారు వింటారు ప్రజలు ఎక్కడక్కడ నుంచో వింటారు ఆ తర్వాతనే చాలా మంది వింటున్నారు కానీ దానికి స్పందిస్తే మంచిది కదా స్పందించి ఇది ప్రభు వలన కలిగింది ఇది ప్రభు నుంచి వచ్చింది వాక్యం మనుషుల నుంచి వచ్చింది కాదు అన్న సత్యం వాడు గ్రహించి మార్పు చెందితే వాడు కూడా లక్ష నలభై నాలుగు వేల మంది అనే గుంపులో ఉంటాడు వాడు కాబట్టి ఈ సరే దీని మీరు న్యూ ఇయర్ అంటారు ఏ ఇయర్ అంటారో నాకు వెళ్ళదు కానీ ఇక మీదట మనము ఈ యొక్క వాక్యాన్ని పాటిస్తూ ఆయన ఏరీతిగా తన గొప్పతనాన్ని విడిచిపెట్టి వచ్చేండు ఆయన వైభవాన్ని ఎట్లా విడిచిపెట్టొచ్చేడు మనం కూడా మన గొప్పతనాన్ని గొప్పతనాన్ని మన వైభవాలని మనం విడిచిపెట్టి గ్రౌండ్ లెవెల్ కి దిగిపోవాలా నీ కాళ్ళు గొమ్మిది ఉండాలా ఎగరది గాలిలో ఆ సేవ జీవితంలో మనం ముందు పోవాలా ఆయన ఖచ్చితంగా అద్భుతాలు చేసేవాడు నీ ప్రార్థనలకి ఖచ్చితంగా జవాబు వస్తుంది ఖచ్చితంగా జవాబు వస్తుంది ఎందుకంటే మనం చూసినాం ఎన్నో జవాబులు ఎన్నో ప్రార్థనలకి జవాబులు ఇచ్చేయండి ఒకటే బలహీనత నేను ఇప్పుడు ప్రార్థిస్తాను రేపు దావాలనేదే నీ బలహీనత రేపు రాదు ఈ రోజే రావచ్చు అది ఆయన చిత్తం ఆయన ఇష్టం ఎందుకంటే ఆయన కూడా చూస్తాడు నీ నీ నీ యొక్క అవసరత కరెక్ట్ టైం ఇది కాదా లేదా అనేది ఆయనకు తప్ప ఇవ్వలేదు కాబట్టి నీకు ఏ టైంలో ఏ తీసే దాని విలువ ఉంటుంది దాని ప్రకారం దాన్ని బట్టి నీ సాక్ష్యం ఎట్లా బలపరచబడుతుంది తెలుసు కాబట్టి ఆయనకే మనం చోటిస్తాం మానవ తలంపులకు మనం చోటించకుండా ముందుకు వెళ్దాం సరే ఈరోజు మనం కొంచెం క్లుప్తంగా ప్రకటన గ్రంథంలోని వాక్యాలు ధ్యానించబోతున్నాం ఎన్నో అధ్యాయం తొమ్మిది కదా ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదేనా ఎనిమిది మూడవ దూత బూర ఊదినప్పుడు దివిటి వలె మండు చిన్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశం నుండి రాలి నదుల మూడవ భాగం మీదను నీటి బుగ్గల మీదను పడెను కాబట్టి నదులో మూడవ భాగం మీద పడింది అన్న విషయం మనం చూస్తున్నాం సరే నది అన్నప్పుడు ఈ లోకానికి సాదృష్టం మతపరమైన క్రైస్తల జీవితానికి సాదృష్టము ఎఎస్ఎల్ గ్రంథం ఐదవది ఎలా మనం చూసినప్పుడు జకరయ గ్రంథం పరిణాదీల మనం చూసినట్లు మూడు భాగంలో టూ బై ఒకటి వన్ థర్డ్ ఒకటి మనం ధ్యానించినాము చాలా సమస్యలు చాలా వారాల క్రితం టూ థర్డ్స్ అంటే మొదటి రెండు గుంపులు మూడవది అంటే చివరి గుంపు ఎందుకంటే నాలుగవ గుంపు ఎప్పుడు బయటనే ఉంటది కాబట్టి ఈ ప్రవచనాలంతా ఈ యొక్క తీర్పులన్నీ ఈ బూర్లకు సంబంధించిన తీర్పులు అందుకే బోర్ల తీర్పు అని మనం ధ్యానించాము ఇవన్నీ తీర్పుకు సంబంధించి దేవుడి యొక్క తీర్పు ఏ రీతిగా ఉంటది అన్న విషయం ఇక్కడ మనం చూస్తున్నాం కాబట్టి మూడవ గుంపు మీదనే ఆయన కోపము ఎందుకంటే మొదటి గుంపులు శాశ్వతంగా నరకం పోతాయి మొదటి రెండు గుంపులు తెగవేయబడి చతురు శాశ్వతంగా చతురు శాశ్వతంగా అంటే శాశ్వత కాలం వాళ్ళు ఎప్పటికీ నరకాలకి వెళ్తారు అన్న అక్కడ మనకు జ్ఞాపకం చేసింది దేవుడు కానీ మూడవ భాగాన్ని ఆయన అగ్నిలో నుండి బంగారం ని వేసినట్లు వెండిని శోధించినట్లు బయటికి తీసుకుని వస్తున్నాడు గ్రంథం పరిణాదాలు కాబట్టి ఆ ఈ ఈ బూరలన్నీ మూడవ గుంపు జరిగే ఆ యొక్క శిక్షకు సంబంధించిన వాక్యం అందుకే ఇవి నువ్వు అర్థం చేసుకుని ఆ మూడవ గుంపుని ఏం చేయాలి మీరు సిద్ధపరచలా మన సేవ జీవితం దానికి సంబంధించింది ఆ మూడవ గుంపుని సాధ్యమైన కాడికి మనము సిద్ధపరుస్తూ ఉండాలి అందుకే ఈ మూడవ గుంపు ఎక్కడుంది ప్రపంచమంతటం ఒక చర్చ్కి సంబంధించింది కాదు వాక్యం ఇది ప్రపంచమంతటా యూనివర్సల్ చర్చ్ కాన్స్ట్రక్ట్ అంటే ఇంగ్లీష్లో అంటే ప్రపంచమంతటా ఉండే చర్చ్కి సంబంధించింది ఇది అది ఒక పేరుకి అది ఒక ఊరికి ఒక స్థలానికి సంబంధించింది కాదు ఈ ప్రపంచ ఈ ప్రవచనాలు ప్రపంచాత్మకంగా నెరవేరుతున్నాయి కాబట్టి ప్రతి సంఘము దీంట్లో పాలు పొందుతుంది ఈ శిక్ష లో పాలు పొందుతుంది ఎందుకంటే పేతు రాష్ట్ర పత్రికలో మనం చూసినాం కదా తీర్పు దేవుని అంటే వద్ద ఆరంభ కాలము వచ్చేసింది ఆల్రెడీ వచ్చి ఉన్నది కాబట్టి అది ముగించే టైం అది స్టార్ట్ అయితే ఇప్పుడు ఉదాహరణ చూడండి కోర్టులో జడ్జిమెంట్ ఇస్తారు కదా జడ్ జడ్జ్మెంట్ ఇచ్చినాక చేస్తాడు ఆ జడ్జిమెంట్ అయిన రోజు నుంచి వాళ్ళందరినీ తీసుకుపోయి జైలు వేస్తారు అక్కడి నుంచి తీర్పు స్టార్ట్ అయితుంది అన్నట్టు జడ్జిమెంట్ ఎంతకాలం ఉంటది ఒకడు నరహత్య చేసిననుకో వానికి పన్నెండు సంవత్సరాలు తీర్పు ఉంటది జడ్జ్మెంట్ ఉంటుంది అంటే ఫస్ట్ సంవత్సరం నుంచి పన్నెండు సంవత్సరాలు అవ్వాలా అంటే పన్నెండు సంవత్సరాల వరకు వాడు అనుభవించగా తప్పదు అన్నట్టు ఆ తీర్పు కాబట్టి ఇది కూడా అదే విధంగా అర్థం చేసుకోవాలా ఇది ఆరంభమై మన కాలంలో ముగించేదన్నట్టు ఇది ముగించినాక వాళ్ళందరూ హత సాక్షులు అవుతారు దాని ప్రభు సన్నిధికి వెళ్తారు ఈ విషయాలు మనం ఎన్నిసార్లు ధ్యానిస్తాం మనం తిరిగి తిరిగి వాటి అన్నింటినీ ఉంటాము కాబట్టి ఒకసారి మరోసారి పదవన్ని ధ్యానించి ఏజ్ కల గ్రంథము ఐదవ అధ్యాయానికి మనం తిరిగి వెళ్తాం ప్రాణ గ్రంథము ఎనిమిదవ దేము పదవ వచనంలో మూడవ దూత బూర ఊదినప్పుడు దివిటి వలే మండుచున్న కాబట్టి ఇప్పుడు చిహ్నాలు అర్థం చేసుకోవాలా దివిటి వలె మండుచున్నది ఒకటి పెద్ద నక్షత్రం రెండవ దూత బూర ఊదినప్పుడు పెద్ద కొండ మండుచున్న కొండ అది కూడా అది కూడా మండుచున్న పెద్ద కొండ మూడవ బూర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న పెద్ద నక్షత్రం చూడండి పెద్ద నక్షత్రము ఆకాశం నుండి రాలి నదిలో మూడవ భాగం మీద ను నీటి బుగ్గల మీదను పడెను కాబట్టి నదిల మూడో భాగం మీదను నీటి బుగ్గల మీదను పడెను చివర నేను మీకు కొన్ని విషయాలు చూపిస్తాను ఆ నీటి బుగ్గలు ఎవరు మనమే నీటి బుగ్గలు అన్న వాక్యం ఉన్నాయి బైబుల్ ఎన్నో ఉన్నాయి కాబట్టి వీటిని అర్థం చేసుకోవడం కొరకు మనం అన్ని ముందుకు వెనకలికి ముందుకు వెనకలికి వాక్యాలు జరిస్తే గాని ఇవి కరెక్ట్ గా మనకు అర్థం కావు కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే మొదటిది దివిటి వలె మండుచున్న పెద్ద నక్షత్రం తర్వాత అది ఎక్కడ నుంచి రాలింది ఆకాశం నుండి రాలింది ఆకాశం నుండి రాలి ఎక్కడ పడింది నదుల మీద పడింది అది కూడా నదులలో అన్ని అంత నది మీద పడలేదు నదిలో మూడవ భాగం మీద పడింది ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి నదిలో మూడవ భాగం పడింది అంటే ప్రపంచం అంతటా ఇది ఈ లోకం నదికి సాదృశ్యం కాబట్టి నీళ్లకు సాదృశ్యం నది లేకుంటే నీళ్లు ఉంటాయి నీళ్లు మనుషులకు సాదృశ్యం కాబట్టి మూడవ భాగమైన మనుషుల మీదనే ఇది పడుతుంది ఏది మంటచున్న నక్షత్రం అయితే ప పన్నెండవ వచనంలో ఈ నక్షత్రానికి ఒక పేరు కూడా ఉంది చూడండి ఆ నక్షత్రం నాకు మాచి పత్రి అని పేరు దానికి ఒక పేరు కూడా ఉంది కాబట్టి చూడండి ప్రభు ఆ దర్శనాన్ని ఇచ్చినప్పుడు వ్యవహార భక్తుడికి వాటిని ఎందుకు అంత జాగ్రత్తగా చూపించండి భవిష్యత్తులో ఒక తరం వాళ్ళు వీటిని నేర్చుకున్నట్టే ఎట్లా నేర్చుకోవాలా ఆయన ప్రత్యేక చూపించచ్చు కదా ఈ దర్శనం లేదు శ్రమపడి నేర్చుకోవాలా ధ్యానించి కష్టపడి దాన్ని పరిశీలించి నేర్చుకున్నప్పుడే దాని యొక్క విలువ మనకుంటది సునాయాసంగా కళ్ళు పుస్తకం దర్శనం చేస్తే కష్టపడింది కాదు వాళ్ళకి ఎందుకు దర్శనమిచ్చిందంటే వాళ్ళ కాలంలో లేవు అవే పుస్తకాలు వాళ్ళ కాలంలో పుస్తకాలు లేవు పైగా ప్రింటింగ్ ప్రెస్లు లేవు తర్వాత వాళ్ళకి అటువంటి అవకాశం కూడా లేదు ఇట్లాంటి స్థలాలలో కూర్చొని ధ్యానించాలి అది డార్క్ పీరియడ్స్ అంటాం అంటే కష్టకరమైన కాలం పబ్లిక్ మీటింగ్స్ పెడితే వచ్చి చంపేసేవాళ్ళు రోమ సైనికులు అటువంటి అటువంటి అవకాశం లేదు వాళ్ళకి ఆయన భయంకరమైన చిత్రవదన చేసి పద్మసీపంలో పడేసినట్లే వచ్చింది దర్శనం కాబట్టి ఆ రోజు వాళ్ళకి అవకాశం లేదు కాబట్టి మనకు అర్థం చేసుకునే ఇవన్నీ రాసిపెట్టింది దేవుడు ఇప్పుడు మనం వాటిని అర్థం చేసుకోవాలంటే సునాశాగా కళ్ళు ముస్తోంది దేవుడు నా మీద అభిషేకం ఇచ్చండు నాకు సునాశాక అర్థమైపోతుంటే కానీ కదా ఎందుకంటే ఇది అర్థం చేసుకోవాలి పాత నిబంధన గ్రంథం అంతా ధ్యానించడాను అక్కడ నెరవేర్ ఇక్కడ నెరవేర్ ఎందుకంటే వారికి దృష్టాంతాలుగా జరిగి ప్రతి రాష్ట్రపతిలో పౌలు వ్యాపించినట్లు వారికి దృష్టాంతంలో జరిగి యుగాంతం అందున మీకు బుద్ధికలం కొరకే రాబడ్డాయి ఇవన్నీ కాబట్టి వారికి నిజంగా జరిగినాయి మీకు కూడా జరుగుతాయి మీరు బుద్ధి నేర్చుకోకపోతే మీకు కూడా ఇవన్నీ జరుగుతాయి కష్టాలు అని చెప్తున్నాడు కాబట్టి ఈ మాచిపత్రి పాత నిబంధన కాలంలో ఎన్ని స్థలాల్లో చూస్తాం మనం కాబట్టి దీనికి సంబంధించిన విషయాలు త్వర త్వరగా ఒకటోకటి జాగ్రత్తగా జరిగిస్తాం దాని తరచూ ఆ నక్షత్రాలకు మాచిపత్రి అని పేరు అందువలన నీళ్ళలో మూడవ భాగము మాచిపత్రి ఆయను కాబట్టి ఆ నదులలో మూడో భాగము నీళ్లలో మూడో భాగము అంటే గొప్ప జనమే జాగ్రత్తగా మూడో భాగం అంటే ఎప్పుడంటే కానీ గొప్ప జనమే అంత మాచిపత్రి అవుతున్నారు అంటే చేదుగా తయారన్నారు మాచిపత్రి అంటే చేదు నాకు సమస్య మీకు చూపిస్తాను మాచిపత్రి అంటే హిందీ కూడా మాచిపత్రి అంటే ఏం తెలుసా మీకు ఎప్పుడైనా విన్నారు అది మాచిపత్రి అంటే లివర్ తెలుసు కదా మీకు లివర్ శరీరంలో లివర్ ఉంటుంది దీన్ని ఏమంటారు మీరు మీ భాషలో నీ భాషలా కలేజా అంటారు కళేజ్ అంటే తెలుగులో ఏమంటారు కార్జం అంటారు కార్జం ఏమంటా దొబ్బ అంటారా అద లోప దాని పక్కన ఉంటుంది చిన్నది టీల్ అంటారు అది ఆ ప్యాన్ క్రీజ్ పిచ్చు అంటారు దాన్ని సెట్ సెట్ సెట్ పట్టుకుంటారు అవును కరెక్టే దుకాన్ల మనోజ్ గారి దుకాన్ల పట్టుకుంటు ఒకప్పుడు ఇప్పుడు లేదా దుకాణం అది కంటిన్యూ చేస్తే బాగుండేది మస్తు డబ్బులు చంపేసి ఉంటే పర్లేదులే ఇప్పుడు మళ్ళా కొత్తగా పోయి అవి నుంచి వచ్చేది ఆ జ్యూస్ కదా దాన్ని గాల్ అంటారు ఇంగ్లీష్ లో గాల్ జీఏల్ఎల్ అంటారు ఇంగ్లీష్ లో లివర్ నుంచి వచ్చే జ్యూస్ ని గాల్ అంటారు ఆ తెలుగులో మాచి పత్రి తేడా కాబట్టి లివర్ నుంచి వచ్చే జ్యూస్ అది మీరు అనుకోవచ్చు దానికి దీనికి కరెక్షన్ అయింది ఎక్కడ వెళ్ళే బైబిల్స్ ఎక్కడ ఏ బైబుల్ లో వాడి గురించి చెప్పలేదు మీరు అందుకే నంబర్స్ డిక్షనరీస్ చూస్తే కానీ మీకు ఇవి అర్థం కావు లివర్ నుంచి వచ్చే దాన్ని గాల్ అంటారు లేక బయల్ జ్యూస్ అంటారు బయల్ జ్యూస్ ని గాల్ అంటారు ఇంగ్లీష్ లో అది ఎంత పవర్ఫుల్ అంటే లివర్ నుంచి వచ్చేది అది ఎటువంటి ఆహారాన్ని ముక్కలు ముక్కలు చేసి పెడుతుంది అంత పవర్ఫుల్ అది బయలు జ్యూస్ అంటే వెటర్ అది వచ్చేమైతుంది గాల్ బ్లాడర్ లో వచ్చి జమ అవుతుంటది గంటలు జమ అవుతుంటది గాల్ బ్లాడర్ అంటే తెలుసు కొంతమంది గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చిన గాల్ బ్లాడర్ తీసి పడేసినట్టు ప్రదర్ అని చెప్తాంటారు అయితే ఆ జ్యూస్ అంతా వచ్చి గాల్ బ్లాడర్ లో జమ అవుతుంటది ఇరవై గంటలు ప్రొడ్యూస్ అవుతుంటది అన్నం తిన్నప్పుడు ఆ గాల్ బ్లాడర్ నుంచి ఆ జ్యూస్ వచ్చి కడుపులో పడుతుంది అప్పుడు అన్నాన్ని ముక్కలు ముక్కలు చేసి జీవనానికి సహాయపడతా ఉంటుంది అయితే కొన్నిసార్లు ఆ గాల్ బ్లాడర్ లో కొ పదార్థము కాల్షియము ఇవన్నీ జమ అయిపోయి రాళ్లలాగా తయారవుతా ఉంటాయి ఆ సంచిలో గాల్ బ్లాడర్ ఒక సంచి అది ఆ రాళ్లు ఏమైతే కొన్నిసార్లు వచ్చి ఆ పైప్ లో ఎరుకుతాయి ఎరికినప్పుడు లివర్ ఏమో జ్యూస్ రిలీజ్ చేస్తూ ఉంటది బయల్ జ్యూస్ లేక మచ్చిపత్రి గాల్ అంటారు మీరు అదేమో వచ్చి నిండుతూ ఉంటది గాల్ బ్లాడర్ సంచి అది చిన్న సంచి లాగా ఇట్లా బెలూన్ లాగా ఉంటది అందులో నిండుతూ ఉంటది నిండి దాంట్లోని రంధ్రం నుంచి వచ్చి కడుపులో పడతా ఉంటది అయితే కడుపులోకి వచ్చే రంధ్రానికి మధ్యలో ఒక రాయి వచ్చి అనుకో అది అది నిండుతూ ఉంటది పెదగవుతా ఉంటది బయటకి ఏమో రాదు ఇదేమో రాయి అప్పుడేమవుతుంది గాల్ బ్లర్ నొప్పి భయంకరంగా దొర్లుతారు భూమి మీద కింద అప్పుడు డాక్టర్ పోతే గాల్ బ్లర్ స్టోన్స్ వచ్చినాయి స్టోన్స్ తీనికి లేదు గాల్ బ్లర్ ని కట్ చేసి ఒక్కొక్క స్టోన్ బయట అంత ఓపిక టైం ఉండదు డాక్టర్స్ అందుకేం చేస్తారు ఆ టిక్ట్ కట్ చేస్తారు రెండు జాయిన్ చేస్తారు దాన్ని తీసి పడేస్తారు సరే వాళ్ళు డాక్టర్స్ అది తీయడం తీయడం వల్ల నష్టం ఏమి లేదంటారు కానీ నష్టం ఏమి అదంతా వచ్చి పడతానంటారు కడుపులో వాంతికి వాంతికి లాగా వస్తూ ఉంటుంది అయితే గాల్ బ్లడర్ స్టోన్స్ ఆపరేషన్ లేకుండా కూడా తీసే అవకాశాలున్నాయి అంటే నేను ఇప్పుడు అవన్నీ మీకు లెక్చర్స్ ఇవ్వండి అర్థమవుతుంది మీకు నేను చెప్పాను అవన్నీ నేను చెప్పను ఎప్పుడన్నా అవకాశం ఉంటే ఇట్లా ఇట్లా సన్యాసం కూర్చుంటే నేను చెప్తాను గాల్ బ్లడర్ స్టోన్స్ ఆపరేషన్స్ లేకుండా ఎట్లా బయట తీసుకోవాలి అవన్నీ ఓపిక ఉంటే మీరు నేర్చుకుంటారు ఎవరికన్నా వస్తే చెప్తారు ఎందుకంటే గొప్ప జనానికి వస్తే గాల్బెడర్ స్టోన్స్ భవిష్యత్తులో వాళ్ళకి వచ్చినప్పుడు నీ సేవలో వాడు వచ్చి దొరుకులుతా ఉంటే వాడికి సొల్యూషన్ ఇవ్వాలి కదా మళ్ళీ అవన్నీ ఆ స్టోన్స్ వచ్చేస్తే బయటికి మనం చేసే విధానాలు ఉంటాయి మనం మనకి విధానాలు ట్రీట్మెంట్స్ వాడి దగ్గర పోతే వాడు ముప్పై ఐదు తీసుకుంటాడు సర్జరీకి గాల్బెడర్ సర్జరీకి సర్జరీ లేకుండా అవన్నీ రాళ్లు బయటకి వచ్చినట్లు మనం చూడవచ్చు టాయిలెట్ పోతే టాయిలెట్ లో రాళ్ళు మనం అవి పాటిస్తే కాబట్టి జ్ఞానం నా ప్రజలు ఎందుకు నశించి పెట్టారంటే జ్ఞానం లేకని అంటాడు హృదయ గ్రంథంలో కాబట్టి నీకు జ్ఞానం అవసరం ఈ లోకంలో ఎట్లా బ్రతకాలా ఏ ఎటువంటి ఆహారం తీసుకోవాలా ఎటువంటి రోగాల నుంచి ఎట్లని కాపాడుకోవాలా ఆయనకి మాదిరి ఎట్లా నువ్వు జీవించాలా సాక్ష్యంగా ఎందుకంటే శరీరం కూడా వర్దిలా వాక్యం వాళ్ళ ఆ తగినట్టు నువ్వు వర్ధిలా మళ్ళీ ఉపశమనం శ్రమలు అనుభవిస్తుంటే రోగాలు అనుభవిస్తుంటే వాళ్ళకి ఉపశమనం ఎట్లా ఇస్తూ నువ్వు డాక్టర్వి కావు నేను తప్ప ఎవరు ట్రీట్మెంట్ ఇవ్వడం లేదు వాడు ఇచ్చేదాంతా మోసకరమైన ట్రీమెంట్ వాళ్ళు డబ్బులు గుంజే ట్రీట్మెంట్స్ అవన్నీ మందులు లేకుండా ఏముండవు ఫ్రీ కదా కాబట్టి మళ్ళీ మీరు ఎట్లా వాళ్ళకి ఆదరణకరంగా ఉండగలరు కాబట్టి అవన్నీ మనం నేర్చుకోవాలా ఆయన ఖచ్చితంగా నేర్పించే దేవుడు నీకు ఓపిక ఉంటా అంతే తేడా కాబట్టి ఆ నక్షత్రం మాచిపత్రి అని పేరు కాబట్టి చూడండి ఈ నక్షత్రం ఏంది అది ఎందుకు మండుతున్నది అది ఎందుకు మూడవ భాగం మీద నీళ్ళ మీద పడింది దాని ఆ మూడవ భాగము మాచిపత్రి కావడం ఏంటి ఈ ప్రజలు మూడవ భాగం అంతా చేదు ఏంది దాని తర్వాత నీళ్లు వాటి వలన మనుషులలో అనేకులు చచ్చిరి మూడవ భాగము మాచిపాత్ర ఆయన నీళ్లు చేదైపోయినందున నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషులలో అనేకలు చచ్చిరి కాబట్టి చాలా మంది ఈ వాక్యాన్ని చెప్తా నేను విన్నాను దీన్ని చెప్తారంటే యుగ వాతావరణం కాలుష్యం కావడము అంత కాలుష్యం అయిపోయి నీళ్ళన్ని తాగే నీళ్లు కూడా పాయిజన్ కావడము అవి తాగి లోకంలో ఎంతమంది చచ్చిపోతున్నారు అని చెప్తా ఉంటారు అది సైంటిఫిక్గా ఓ రీతిగా మంచి కరెక్ట్ అనిపిస్తుంది కానీ దీనికి సంబంధించింది కానే గాదా బోదా బోధ వాళ్ళు చెప్పాడు న్యూక్లియర్ బాంబ్స్ సముద్రాలలో టెస్ట్ చేస్తున్నారు అప్పుడు ఏమైతుంది నీళ్ళన్ని పాయిజన్ అయిపోతాయి రేడియో యాక్టివ్ ఎలిమెంట్ వాటర్ అంతా రేడియో యాక్టివ్ లాగా తయారైపోతుంది కాబట్టి ఆ నీళ్లు తాగితే ఆ రేడియో యాక్టివ్ న్యూక్లియర్ ఎనర్జీ బాడీలోకి పోతే బయటికి పోదు అది అట్లనే అది బయటికి పోవాలంటే అయోడిన్ తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి అయోడిన్ ఎక్కడ దొరుకుతుంది ఆ టైంలో నీకు అయోడిన్ కూడా తీసుకోవాలని ఐడియా ఉండాల కదా భవిష్యత్తులో సపోజ్ పాకిస్తాన్ వాడు ఎవడో ఒక ఈ దేశం మీద న్యూక్లియర్ బాంబ్ వేస్తే అంత కాలిపోతుంది అంతా చచ్చిపోతారు దేవుడు దయ వల్ల నువ్వు బ్రతికినావు అనుకో నీ బాడీలా ఉంటుంది అది మళ్ళీ దాన్ని బళ్ళకెళ్ళి బయట తీసుకోవాలంటే నువ్వు ఏం తినాలా ఏం తాగాల నీళ్ళు ఎక్కడ న్యూక్లియర్ నీళ్లు ఉంటాయి ఆహారం అంతా మాడిపోయింటాయి పచ్చదనం ఏం ఉండదు మళ్ళీ ఏం తిని బ్రతకాలా ఆ జ్ఞానం ఉండాలి కదా మళ్ళీ ఆ జ్ఞానం ఎవరిస్తాడు ఎక్కడికెళ్ళిస్తాడు ఎవరు చెప్పారు ఏ పాస్టర్స్ చెప్పరు ఏ చర్చలల్లో చెప్పరు ఒకటే చెప్తారు వాళ్ళు ఏం తెలుసా అంతవరకు ఎందుకు ఆలోచిస్తారు నువ్వు అమాంతంగా ఎంత పడితే మంచిది ఉంటుందా అని చెప్తారు నువ్వేమి చెడుకుండా ఎత్తపడితే నీకు బాగుంటుంది కదా అన్న బోధ ఒకటే వాళ్ళు చెప్తారు అంతకంటే ఏం చెప్తారు బైఛాన్స్ అది జరగకపోతే అంటే నీకు విశ్వాసం అంటారు అట్లా ఎక్కడ పడితే అక్కడ మనల్ని టార్గెట్ చేస్తూ ఉంటారు అన్నట్టు కానీ నువ్వే నేర్చుకోవాలి వీటన్నింటినీ కాబట్టి మనుషులలో అనేకులు చచ్చిరి మూడో భాగంలో అనేకులు చచ్చిరన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు కాబట్టి వీళ్ళు ఎట్లా చేస్తారు ఈ మాసిపాత్ర ఏంటి అన్న విషయాన్ని ఇప్పుడు మనము ఒక్కొక్క దాన్ని దీర్ఘంగా ధ్యానించడానికి మనం ప్రయత్నం చేస్తాం దానికంటే ముందు ఒకసారి ఏచికల్ గ్రంథానికి వెళ్ళిపోదాం ఏజికల్ గ్రంథము ఐదవ అధ్యాయము రెండవ వచనం రెండు నాలుగు వచనాల చూసాం ముట్టడి వేసిన దినములు సంపూర్ణమైనప్పుడు అంటే మీరు అర్థం చేసుకోవాలి ఇది ముట్టడి వేయబడి రెండు వేల సంవత్సరాలు అయింది మాపసమిర్చి యోహాన్ కాలం వదులుకొని బలవంతుల చేతిలో కాబట్టి పట్టణము పట్టణమును ముట్టడి వేసిన దినములు సంపూర్ణమైనప్పుడు నీవు పట్టణంలో వాటి మూడవ భాగంను కాల్చి చూడండి వాటి మూడవ భాగంలో మూడవ భాగం అన్నప్పుడు భాగార్త తీసుకోండి వాటి మూడవ భాగంను కాల్చి రెండో రెండవ భాగంను తీసి ఖడ్గం చేత హతము చేరీతిగా దాన్ని చుట్టూ విసిరికొట్టి మిగిలిన భాగము గాలికి ఎగిరిపో మిగిలిన భాగం మూడవ భాగం చివరి మొదటి మూడు భాగంలో ఒకటి కాల్చివేయబడుతుంది శాశ్వతంగా ఒకటి ఖడ్గం చేత హతం చేయబడుతుంది దాని తర్వాత మిగిలిన భాగం థర్డ్ వన్ థర్డ్ అంటే మూడవది మిగిలిన భాగము గాలికి ఎగిరిపోనిమ్ము నేను ఖడ్గము వాటిని తరుముదును నేను ఖడ్గము దూసి వాటిని తరుముదును నాలుగో వస్తువులు వాటిలో కొన్నిటిని మరలా తీసి అగ్నిలో వేసి కాల్చుము దాని నుండి అగ్ని బయలుదేరి ఇస్రాయిల్ వారిని అందరినీ కాబట్టి చెంగున ముడివేబడ్డ వారు లక్ష మంది అయితే వాళ్ళ నుంచి పుట్టిన వాళ్లే ఈ నాలుగవ వర్షంలో ఉన్న వాళ్ళు అందుకే మనకి క్రిస్మస్ పండుగ రోజు మనం వాక్యాన్ని ధరించినప్పుడు కూడా ఆ సూర్యుని గురించి సూర్యుని ధరించుకున్న స్త్రీ ప్రసాదవేదనలు పడుతున్న స్త్రీ గురించి మనం చూసినాం మగశిష్యుడిని కన్న ధరించున్నాం కదా అక్కడ ఈ వాక్యం దానికి సంబంధించింది నాలుగవ వర్షం పిమ్మట వాటిలో కొన్నింటిని తీసి అంటే మన సేవ ద్వారా కొంతమంది కుట్టడం అంటే గొప్ప జనము కూడా రక్షణలోకి రావడం సత్యలోకి రావడం అన్న విషయాన్ని మనం చూస్తున్నాం వారి గురించి ఇక్కడ రాయబడింది కాబట్టి వాటిలో కొన్నిటిని తీసి మరలా తీసి అగ్నిలో వేసి కాల్చము దాని నుండి అగ్ని బయలుదేరి ఇసలు వారిని అందరినీ ఇవన్నీ మనం ఇంతకుముందు ధైర్యంగా గణించినాం కాబట్టి ఇప్పుడు రెండవ వస్త్రంలో ఖడ్గము చేత హతము చేయము ఖడ్గము చేత హతం చేయబడతారన్న విషయం మనం ఇప్పుడు గణించబోతున్నాం ఇంగ్లీష్ లో స్మిటన్ స్మైట్ అని ఉంది కాబట్టి ఖడ్గము వీళ్ళ వెంట బయలుదేరుతుంది అన్న విషయం ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఈ మూడవ బూర ఊదినప్పుడు ఏం జరుగుతుంది అన్నప్పుడు ఖడ్గము బయలుదేరుతుంది అని మనం అర్థం చేసుకోవాలి ఖడ్గము అది తేజ్గా ఉంటుంది కదా షార్ప్గా ఉంటది ఖడ్గము కాబట్టి షార్ప్ గా ఉంటే అది మంట ఉంటుంది కాబట్టి అది తేళ్లకు సాదృశ్యమా సర్ప సాద్యమా ఇవన్నీ విషయాలు మనం కొంచెం విశదీకరించి చూసుకోవాల్సి వస్తుంది కాబట్టి హతము అన్న పదాన్ని మనం తీసుకున్నాం ఇప్పుడు ఇంగ్లీష్ లో స్మైట్ అని ఏ రీతిగా వీళ్ళు హతం చేయబడతారు స్మైట్ జేమ్స్ స్ట్రాంగ్ నెంబర్స్ ఫిఫ్టీ టు ట్వంటీ వన్ లో ఏముందంటే నాకా పదం అది నా హా నాకా ఎన్ఏడబ్ల్యూ నాకా అంటే టు స్ట్రైక్ లిటరల్లీ ఆర్ ఫిగరేటివ్లీ బీట్ బీట్ అంటే కొట్టడం అంటే వీళ్ళందరూ కొట్టబడతారు వీళ్ళందరినీ భయంకరంగా కొడతారు అన్న విషయం అక్కడ తర్వాత క్యాస్ట్ ఫోర్త్ అంటే తోసిపడేస్తారు దాని తర్వాత క్లాప్ గివ్ వూన్స్ అంటే గాయాలైతే వీళ్ళకి దాని తర్వాత వాళ్ళందరు ముందుకు తీసుకొని పోతారు దాన్ తర్వాత గో ఫార్వర్డ్ ఇన్ కిల్ అంటే వాళ్ళందరినీ చంపుతారు అని అర్థం మేక్ స్లాటర్ అంటే నరకబడతారు అంటే ఆ గొర్రెలు ఎట్లా నరకుతారో అట్లా నరకబడతారని ఇంగ్లీష్ పదం మర్డరర్ పనిష్ స్లాటర్ స్లేయర్ స్మైట్ స్ట్రైక్ బీ స్ట్రికన్ స్ట్రైక్స్ అంటే గాయాలు అంటే వీళ్ళంతా గాయపడ గాయపరచబడతారు దెబ్బలు తింటారు అని చెప్తున్నాడు కాబట్టి ఈ హతము అంటే పదం ఏందంటే ఇన్ని పదం హతం అంటే ఒకేసారి చంపడం అనేది కాదు అన్న విషయం ఇక్కడ చూపిస్తుంది దేవుడు వీళ్ళందరూ బాగా కొట్టబడతారు ఆయన ఏ రీతిగా కొట్టబడిండో అదే కదా మనం చూస్తున్నాం శల మీద మన ప్రబెట్ట శ్రమించిండో వీళ్ళందరూ శ్రమల కాలంలో అక్కడ శ్రమ అనుభవిస్తారు విషయం మనం గణించడం ఇస్కరియోత్ యుద్ధ ఎట్లా ప్రభుని అప్పగించిండో అది రీప్లే అవుతుంది యుగ సమాప్తిలో నీ పక్కనున్న వాడిని నేను అప్పగిస్తానుంది కదా అనేకులు అభ్యంతరపడి ఒకరినొకరు అప్పగించుకుంటాను అని నా వాక్యం మన ప్రభు చెప్పిండది కాబట్టి ఇప్పుడు ఈ మూడవ బూర వదినప్పుడు జరిగే విషయాలు ఇవన్నీ మనం ధ్యానించబోతున్నాం కాబట్టి వీళ్ళు పటబడతారు చంపబడతారు గాయపరచబడతారు పనిష్ శిక్ష అనుభవిస్తున్నారు అన్న విషయాలు ఇక్కడ చెప్పబడుతున్నాయి ఒకసారి ఇర్మియా గ్రంథం చూడండి ఇర్మియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ ధ్యాము పదమూడు నుంచి పదహారు వర్షాలలో గొప్ప జనం గురించి రాయబడింది అందుకు యహోవా ఇలాగు సెలవిస్తున్నాడు వారు నా మాట వినకయో దానిని అనుసరింపకయో నేను వారికి నియమించిన నా ధర్మశాస్త్రంను విసర్జించి వాళ్ళు పనులు ఏంది అనేది ఎందుకు గొప్ప శిక్ష అన్నప్పుడు వాళ్ళు నా మాట వినలేదు తర్వాత దానిని అనుసరించలేదు నేను వారికి నియమించిన నా ధర్మశాస్త్రంను విసర్జించి తమ హృదయ మూర్ఖత చొప్పున అంటే వీళ్ళు కఠినంగా మూర్ఖులైనస్తున్నారు చొప్పున జరిగించుటకై తమ పితరులు తమకు నేర్పినట్లు బయలుదేవతలను అనుసరించుతున్నారు గనుకనే వారి దేశము పాడైపోయను పదిహేను వర్షంలో సైన్యములకు అతిపతిగా యోహో దేవుడు నగు సైన్య కధిపతి ఇస్రాయేలీ దేవుడు నగు యహోవా సెలబిస్తున్నాడు నేను ఈ ప్రజలకు చేదు కూరలు తినిపింతును తర్వాత విష జలము త్రాగింతును చేదు కూరలు తినిపింతును విష జలము త్రాగించే పాయిజన్ కదా జలం అంటే లిక్విడ్ పాయిజన్ అంటే లిక్విడ్ విష జలము అంటే పాయిజన్ తాగిస్తాను అంటాడు కాబట్టి ఆ విషం ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాలా పదహార ఇంగ్లీష్ లో వాటర్ ఆఫ్ గాల్ కదా వాటర్ ఆఫ్ గాల్ అని ఉంది కదా గాల్ జీఎల్ఎల్ అది చాలా ఇంపార్టెంట్ పదం దానికి సంబంధించింది ఈ అంతా అంత విషయాలు చూడాలా మనం వాక్యాన్ని ముగించుకోకపోతే కాబట్టి విషజలము త్రాగింతును వాటర్ ఆఫ్ గాల్ అనుంది ఇంగ్లీష్ లో ఏముంది తెలుగులో ఏముంది విషజలం వాటర్ ఆఫ్ గాల్ టు డ్రింక్ దాని తర్వాత చేదు కూరలు ఐ విల్ ఫీడ్ దేమ్ ఈవెన్ దిస్ పీపుల్ విత్ వమ్ వుడ్ ఇంగ్లీష్ లో వర్మ్ వుడ్ అనుంది అక్కడనేమో చేదు కూరలు కదా Wormwood ante di, uh, from an unusual word to mean to curse anundi Wormwood anandai shepitham kaavadam Regarded as poisonous James Strong Numbers H 39 39 11 Regarded as poisonous and therefore accursed Anandai shepitham padindu shepitham aynadhi anardham Accursed anandai shepitham aynadhi Abattin chedhu puralu anandai shepitham aynadhi anardham Shepitham aynadadhani anandai inpistahantundu darwatha వాటర్ ఆఫ్ గాల్ టు డ్రింక్ విష జలాన్ని త్రాపిస్తా అంటున్నాడు వాళ్ళతో విష జలం త్రా తాగిస్తా అంటాడు దేవుడు అంటాడు అట్లా ఇది కొంచెం కష్టం కదా వినడం కూడా ధరించడం దేవుడు ఎందుకు విష తాగిస్తాడు మనుషులకు ఎందుకు తాగిస్తాడు అక్కడ ఉంది వాళ్ళు చేసిన పని లేదు సరే మన కాలంలో వీళ్ళు బయలుదేరిని ఎట్లా పూజిస్తున్నారు దానికి సంబంధించిన బోధ మనం ఎన్నిసార్లు ధరించిన నువ్వు ప్రభుని వెబడించకుండా మనుషులు విభడిస్తున్నావు మనుషును ఆశ్రయిస్తున్నావు మనుషుల బోధను ఆశ్రయించవు ఎంటర్టైన్మెంట్ ఆశ్రయించవు ఈ లోకాన్ని ఆశ్రయించవు ఈ లోకాన్ని ప్రేమించను నీకంటే ఎక్కువ ఈ లోకాన్ని ప్రేమించినావు అది విగ్రహం నీకంటే నువ్వు నీ పాస్త ఎక్కువ నీకంటే నువ్వు నీ సంఘాన్ని ఎక్కువ ప్రేమించినవు నీ కంటే కుటుంబాన్ని ఎక్కువ నీ పిల్లల్ని నీ భార్యను నీ భర్తను నువ్వు ఎక్కువ నీ నీ నీ సోదరులను నీ సహోదరులను నీ బంధువులను ఎక్కువ ప్రేమించినా నీ స్నేహితులను ఎక్కువ ప్రేమించినవు ఆయన కంటే ఆయనకు టైం కూడా ఎప్పుడు మనం చూడం స్నేహితులకు ఇచ్చినంత టైం తో కంపేర్ చేస్తే అది చాలా తక్కువ పొద్దున్న ఎంతసేపు నువ్వు మహాంటే పదిహేను నిమిషాలు ప్రార్థన చేస్తావా అర్ధ గంట సేపు ప్రార్థన చేస్తావో స్నేహితులతో గంటల గంట ఖర్చు పెడతా ఉంటాం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాం ఈ లోకానికి ఎక్కువ ప్రాధాన్యం ఉన్నాం అది విగ్రహార్ధన తో కూడినది సరే గాల్ అంటే జేమ్స్ట్రాంగ్ నంబర్స్ సెవెంటీ టూ వన్ నైన్ ఏముందంటే రోషే ఉందండి దాంట్లో దాంట్లో ఉందా ఆర్ ఎఎ ఎస్ హెచ్ఈ అని ఉంది ఇక్కడ హెచ్ సెవెంటీ టూ వన్ నైన్ లో ఆర్ ఎస్ హెచ్ఏ అంటే రోష్ అనుంది అది 7218 టూ వన్ ఎయిట్ నుంచి వస్తుంది సెవెంటీ లో ఏముందంటే ఏ పాయిజనస్ ప్లాంట్ అనుంది అంటే విషపూరితమైన చెట్టు అని అర్థం తర్వాత ఏముంది తెలుసా అక్కడ ప్రాబబ్లీ ద పాపి పాపి సీడ్స్ అంటే మీరు విన్నారు ఎప్పుడన్నా పాపి సీడ్స్ అంటారు పిఓపీపీవై అది అది మత్తుకి వాడతారు కదా ఏం చెట్టు అంటారు దాన్ని గాంజా చెట్ గాంజానా ఏమంటారా దాన్ని దాన్ని పువ్వు ఉంటా చూసినారా గనేర్ చెట్ అంటారా కాదనుకోట పువ్వు ఇప్ప పువ్వు అంటారా దాన్ని ఈ అది మత్తు మత్తులు దారి కదా పాపి సీడ్స్ పాపి ప్లాంట్ అని ఇక్కడ ఫ్రం ఇట్స్ కాన్స్ఫిక హెడ్ జనరల్లీ పాయిజనస్ జనరల్లీ పాయిజన్ అని తర్వాత ఏముంది తెలుసా బ్రాకెట్స్ లో జనరల్లీ పాయిజన్ ఈవెన్ ఆఫ్ సర్పెంట్స్ అని అంటే సర్పెంట్స్ అంటే తెలుసు మీకు సర్పెంట్స్ అంటే సర్పాలు అని అర్థం సర్పెంట్ అంటే సర్పం సర్పెంట్స్ అంటే అనేకమైన సర్పాలు కాబట్టి ఇక్కడ ఏముంది తెలుసా ఈవెన్ ఆఫ్ సర్పెంట్స్ అంటే సర్పాల నుంచి వచ్చే పాయిజన్ దాపిస్తా అంటాడు అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి ఎవరా సర్పాలు కదా తర్వాత గాల్ అంటే హెమ్లాక్ పాయిజన్ వెనం అని వెనం అంటే తెలుసా వెనం వీళ్ళు ఎప్పుడు పదం మీరు అంటే పాము విషం అని అర్థం పాము విషయాన్ని వెనం అంటారు ఇంగ్లీష్లో అట్లా రాసి పెట్టిండు ఎన్ని వందల సంవత్సరాల క్రితం వీళ్ళందరూ వీటి వలన చస్తరు అని సరే మరి అది నిజమైన పాము విషమా అది ఫిజికల్ గా చూస్తే సైంటిఫిక్ గా చూస్తే అది పాము విషం వెనం అంటే మరి వీళ్ళు వీళ్ళని దాంతోని తాపిస్తాను దాన్ని తాపిస్తాను అడిగిన వాళ్ళందరి చేత దీన్ని తాపిస్తాను దేవుడు మరి దీనికి సంబంధించిన విషయాలు మనం చూడాలంటే ఈ నిజంగా తాగడం అంటే ఏంది కొంచెం కిందికి వెళ్తే సెవెంటీ టు ఎయిటీన్ ఏముందంటే ఫ్రమ్ రూట్ అపారెంట్లీ చెట్లు ఎట్లా పడిపోతాయో షేక్ చేస్తే చెట్టు అట్లా పడిపోతారు ఈజీలీ కదిలింపబడతారు వీళ్ళు తర్వాత ఇన్ మెనీ అప్లికేషన్ టైం ర్యాంక్ అనేక ప్రాంతాలలో నెరవేరుతుంది అంటున్నాడు अनेक समय नैरवे बैंड बिगनिंग कैप्टन कैपिटल चीफ प्ले मैं थिंग कंपनी एवरी मैन एक्सले फस्ट फोर फ्रंट हेड हई अनेक पदाइए प्रिंसपाल रूलर सी पदा एक्सप्लेन गील कंप्लीट शिक्षि दिन द्वारा ఆ గాల్ లేక విషం విషం ద్వారా వీళ్ళందరూ ఆ శిక్షిపబడతారు అని చెప్తుంది ఇక్కడ ఇది మనం ఎక్కడ చూస్తామంటే ప్రటన గ్రంథం తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వర్షాలలో ఒకసారి చూడండి తొమ్మిదవ అధ్యాయము ప్రటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయం ఇదే వాక్యం అక్కడ నెరవేరుతూ ఉంటది ఆయన అనేక పర్యాలు ఈ విషయాన్ని మన జ్ఞాపకం చేస్తున్నాడు పాత నిబంధన కాలం నుంచి జ్ఞాపనం చేస్తున్నాడు ఏ గొప్ప జనం శ్రమల పాల్గాబోతుంది అనండి వాళ్ళు ఎట్లా అదే తొమ్మిదవ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తాడు మళ్ళీ సరిచూడి పదకొండు తొమ్మిదవ అధ్యాయము పదకొండు వర్షాలలో పద్దెనిమిది తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వర్షం ఈ మూడు దెబ్బలు కాబట్టి వాళ్ళు ఏ రీతిగా శిక్షింపబడుతున్నారు ఏ రీతిగా ఈ పాయిజన్ చేయబడుతున్నారు దాని దేనికి సంబంధించింది అని ఆ పాయిజన్ అనేది ఈ పాయిజన్ అనేది ఏ రీతిగా ఉంటుంది అంటే పద్దెనిమిది ఈ మూడు దెబ్బల చేత అనగా వీటి నోట్ల నుండి నోడ్ల నుండి అంటే అవి గురాలి కదా వీటి నోడ్లలో నుండి బయలు పెడుచున్న అగ్ని ధూమ గంధముల చేత మనుషులలో మూడవ భాగము చంపబడేను అది చివరికి కంక్లూడింగ్ అన్నట్టు అంటే అగ్ని ధూమ గంధములు అగ్ని అంటే తెలుసు మీకు ధూమం అంటే పొగ గంధం అంటే తెలుసా మీకు సల్ఫర్ ఇంగ్లీష్ లో సల్ఫర్ అది కాలుస్తూ ఉంటది అన్నట్టు మండుతుంది అది సల్ఫర్ ఆ మన అటం బాంబులు ఉంటాయి కదా అటం బాంబు పెడతారా మందు అటం పాంపులలో ఆ మందు కలుపుతారు సల్ఫర్ అనే దాన్ని అందుకే ఇట్లా బత్తి వెలిగిస్తే తుస్తున మండుకుంటుంటారా సల్ఫర్ ఉంటుంది అట్లంతా సల్ఫర్ అది దాన్ని గంధకం ఆ సల్ఫర్ ఏం చేస్తుంది పుస్తున మంట అంటుకుంటుంది అంటుకొని అటం పాంప్ డామన్ వాగలిక చేస్తుంది సరే అండ్ ఇంకా వేరే రకరకాల కెమికల్స్ కలుగుతుంది ముఖ్యమైన కెమికల్ ఏంటంటే సల్ఫర్ అన్నట్టు కాబట్టి సల్ఫర్ ఏం చేస్తుంది మండుతుంది బాగా మంటని వెలిగించేది కాబట్టి ఈ పాయిజన్ మంటకు సంబంధించింది అన్న విషయం జ్ఞాపం చేస్తారు సరే పాము కాటేస్తే కూడా పాయిజన్ ఉత్తంగా నచ్చుకోవడం మంటలేసినది పాయిజన్ ఇట్లా స్ప్రెడ్ అవుతుంటే ఇట్లా కాలిపోతాడు అది నేను ఒక ఒక కేసు చూసిన చాలా సంవత్సరాల క్రితం అది జరిపోతూ పొడవుడు పాముడోడు దాన్ని పట్టుకొని వచ్చాడు అందరు జీపీ నేను పట్టుకొచ్చాను అనేసి అదేమైంది ఎస్కేప్ అయింది సంచలనం నుంచి బయటికి ఎస్కేప్ అయితే అందరు పరిగెత్తుడే అది చాలా ఫాస్ట్ గా పరిగెత్తు జరిపోతుంది ఇట్లా జిప్పు పరిగెత్తిపోతుంది నాగుపా అది చూస్తూ అంత దూరం వెళ్ళిపోతుంది ఫీజ్ స్పీడ్గా దాన్ని ఎట్లొచ్చి పట్టి పట్టుకోడు పట్టుకుంటే అది ఏం చేసింది ఈ క్రేష్ పట్టింది అది ఇట్లా పట్టుకేం చేసింది అంటే ఇట్లా కక్కుతుంది పాములు తగ్గిన పాములు ఇట్లా కొట్టేసి చలిపోతాయి రెండు కాట్లు ఉంటే ఖచ్చితంగా నాగం పాము అది ఇట్లా కొట్టి లోపలికి మొత్తం కక్కేస్తుంది పాయిజన్ని అది చాలా డేంజరస్ స్నేక్ జరిపోతుంటారు దాన్ని కానీ అన్నిటికంటే పాయిజనర్ స్నేక్ ఆఫ్రికాలో ఉంటాయి దాని పేరు ఆఫ్రికా మాంబా దాని పేరు దానంతా పాయిజనర్ స్నేక్ ఈ లోకంలో ఏది లేదు అది వేసిందంటే క్షణంలో పోతారు అంటారు అట్లీస్ట్ నాగం కాటేస్తే కొంచెం దూరం వరకు అది స్ప్రెడ్ అయ్యాక నురుగు కక్కడానికి ఇవన్నీ జరుగుతూ కానీ అది వేస్తే ఇన్స్టెంట్ గా పడిపోతాడు అన్నట్టు అంత పాయిజనర్ స్నేక్ అది అండ్ అది చాలా కఠినమైనది దాని చెనుక్కుంటే ఇంట్లో అందరినీ చంపుతుంది అది అంత డేంజరస్ స్నేక్స్ అనేట్రికాలో ఉంటాయి కానీ ఇక్కడ వాడికి అప్పుడు ఇదంతా ఏం చేశారు అంటే ఇమ్మీడియట్లీ పోయి హాస్పిటల్ వేస్తే ఇక్కడ ఆ నరాలంతా కాలిపోయినాయి వాడికి ఇదంతా మొత్తం సర్జరీ చేసేది అంతా తీసేసారు ఇట్లంతా ఇట్లా ప్యాచ్ లాగా అనిపిస్తుంది ఆ నరం అది ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయిందో ఆ నరాలు అన్ని నరాలని ఇట్లా పగల క్రాక్ సిచ్యుయేషన్ అది అంత పవర్ఫుల్ ఉంటుంది అన్నట్టు అంటే సరే మనం ప్రకృతి సహజంగా అర్థం ఏంటంటే ఈ పాయిజన్ అనేది మంటకి సంబంధించింది అని అర్థం కాబట్టి అగ్నికి సంబంధించింది అంటే ఆయన కోపానికి సంబంధించింది అనే విషయం జ్ఞాపకం కోపాన్ని ఎవరి రూపకంగా అమలుపరుస్తుండో సర్పంల రూపంలో అమలు పరుస్తున్నాడు సర్పంల ద్వారా అమలు పరుస్తున్నాడు అర్థం అంటే సర్పం అంటే నిజంగా సర్పం వచ్చి కరుస్తుంది కాదు అది మోసే కాలంలో నెరవేరింది అది నిజంగానే సర్పం కాటేసి అందరు చచ్చరు సాగుప ఆ కంచు అంతేనా బంగారం కాదు వెంటి కూడా కాదు కంచే కంచులోహంతో చేయబడ్డ సర్పాన్ని చూసిన వాడే బ్రతికేడు చెప్తే మోషే ఆ కంచి లోహంతో ఒక సర్పాన్ని చేస్తాడు దాన్ని పైకి లేపుతాడు ఎవరు దాన్ని చూస్తారో వాళ్ళందరు బ్రతుకుతారు అన్నట్టు అది ఆయన మరణానికి అది నీడ అన్నట్టు చిహ్నపరమైంది అది కాబట్టి అది మంటకి సంబంధించింది అది అది ఆ పాయిజన్ మంటకి సంబంధించింది మంట అంటే దేవుడి కోపానికి సంబంధించింది కాబట్టి ఇత్తడి ఇత్తడి కంచు వేరేనా వేరేనా నాదిలేదు కంచు వేరే ఇత్తడి వేరే ఇత్తడి సర్పం ఇది కదా ఇతడి సర్పము చూసిన వాళ్ళందరూ బ్రతికినరు దానికి రెండు వాళ్ళు అప్పటికే పేరు అంట అర్థం సరే పద్దెనిమిదవ వచనం ఈ మూడు దెబ్బల చేత వీటిలో వీటి నోళ్లలో నుండి బయలు పెడల్చున్న అగ్ని కాబట్టి ఇవి ఏందనేది మేము అర్థం చేసుకోవాలా అగ్ని ధూమ గంధర్ముల చేత మనుషులలో మూడవ భాగము చంపబడను ఏంటవి వాటిని వరకొచ్చినవి ఆ గుర్రములు ఆ గుర్రముల బలము వాటి నోళ్లయందును వాటి తోకలయందును ఉన్నది వాటి తోకలు తలలు కలిగినవి వై పాముల వలె ఉన్నవి కాబట్టి గుర్రము తోకలు పాములు లాగున్నాయి దాని తర్వాత ఉన్నందున వాటి చేత అవి హాని చెయ్యును కాబట్టి గుర్రములు దేనికి సాదృష్టము గుర్రాలు మనం చూసినాం ఆ జక్ర గ్రంథంలో ధనించినప్పుడు గుర్రాల గురించి మనం ధనించినాం కదా నాలుగు రకాల గుర్రాలు మనకు కనిపిస్తాయి నాలుగో మూడు రకాల గురాల నాలుగు రకాల గురాల కనిపిస్తాయి అది అది మూడు అది చివరిది టైప్ అన్ని కలిసి ఉంటాయి చుక్కలు చివర అన్ని మిక్స్డ్ అన్నట్టు అన్ని గుంపులు మిక్స్ అన్నట్టు ముందుది నల్లది తెల్లది ఉంటుంది కదా నల్లది తెల్లది తర్వాత చుక్కలు చుక్కలది అది మనం చూసినాం అవన్నీ తిరిగి వస్తున్నాయి ఇక్కడ అనేది మనం అర్థం చేసుకుంటున్నాం ఆ బోధ అంతా తిరిగి వస్తుంది మళ్ళీ మనం ఇప్పుడు జగంలోని విషయాలు మనం చూస్తే తిరిగి పోయిన తెలుస్తాయి ఆ గుర్రాలు దేనికి సంబంధించినది సర్పములకు ఎలా సంబంధించిన విషయం ధ్యానించాం కాబట్టి ఇక్కడ ఆ ఆ గుర్రములు గుర్రముల బలము వాటి నోళ్ల వాటి తోకల అనేది కాబట్టి గుర్రాలు ఒకవేళ అది సర్పం అయితే ఆ ఒకవేళ అది తేల అయితే ఎట్లా అర్థం చేసుకుంటారు మీరు చూడండి అవి రెండు కలిసి ఉంటే ఇక్కడ వాకింగ్ అర్థం చేస్తుంది ఆ గుర్రం బలము వాటి నోళ్ల వాటి తోకల కాబట్టి తోకల దగ్గర సర్పములు ఉన్నాయి గుర్రము తేలలాగా ఉంది అని అర్థం అట్లా చూపిస్తున్నాడు కాబట్టి గుర్రాన్ని పరిగెత్తించేది సర్పము అన్న విషయం మేము నేర్చుకున్నాం ఎన్నిసార్లు మనం సర్పముల దగ్గర అధికారం పొందుకొని తేళ్లు ఈ లోకం మీద మనం అదే చూస్తాం కదా ఆ ప్రధాన యాజకుల దగ్గర నుంచి అధికారం పొందుకొని ఆ సౌలుగా పౌలుగా మార్చబడక ముందు పౌలుగా మార్చబడక ఆ ప్రధాన యాజకుల దగ్గర అధికారం తీసుకొని గొప్ప జనం వెంట ఆయన కాబట్టి ఆ సర్పములు ఎక్కడుంటాయి వెనకాల ఉంటాయి ముందు తేళ్లు ఉంటాయి కాబట్టి ఈ గుర్రానికి తోకలాగా ఉన్న వాళ్ళంటే తోకను పట్టుకొని ఇప్పుడు మీరు మీరు ఊర్రాల్లో చూసింటారు పశువులని ముందు వరిగెత్తిచ్చే దాన్ని తోకలను పట్టుకొని తిరుగుతూ ఉంటాయి ఇట్లా డైరెక్షన్స్ మారుతా అది అప్పుడు దాన్ని పరిగెత్తా ఉంటుంది ముందుకే అది అది విధానం అంటే ప్రకృతి సహజం మనం నేర్చుకోవాల్సిన విషయాలు గుర్రపు తోకలు సర్పంలాగా ఉన్నాయని ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది కాబట్టి అంటే సర్పంలో ఆజ్ఞ పొందుకొని ఇవి పరిగెత్తుతున్నాయని అర్థం ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా అవి పట్టుకొస్తే గుర్రాలు వాలం పట్టుకొస్తే ఈ తోకలు వాళ్ళని శిక్షిస్తాయని ప్రాపడి చూడండి వాక్యం వాటి తోకలు తలలు కలిగినవి అంటే వాటి తోకలు సర్పములు సర్పములు తలలు కలిగినవి అంటే తలలు అంటే లీడర్స్ అని అర్థం తల అంటే లీడర్ అన్నట్టు కాబట్టి ఎవరు వాళ్ళ లీడర్సు యాచకులు అన్న విషయం మనం అర్థం చేసుకోవాలా కాబట్టి వాటి తోకలు తలలు కలిగిన వలె కలిగినవై పాముల ఉన్నవి కాబట్టి వాటి లీడర్స్ వాళ్ళు సర్పములతో పోల్చబడ్డవారు అని అర్థం సర్ప సంతానమా అని అందుకే ప్రభు వాళ్ళ గురించి ఎవరు వాళ్ళు ఆయన చెప్పింది మన ప్రభువు చెప్తాడు సర్ప సంతానమా వాళ్ళ గురించి కరెక్ట్ పరిశైలన సదుకులను చూసి చెప్తాడు పరిశీలిన సర్ప సంతానమా ప్రభు కాబట్టి జీవాన్స వార్తలు కాబట్టి ఇప్పుడు మనకి ఇంకా బాగా అర్థమవుతుంది కాబట్టి వాటి తోకలు తలలు కలిగినవై ఫాముల వల్లే ఉన్నందున వాటి చేత అవి హాని చేయును కాబట్టి తేళ్లు పట్టుకొచ్చి వాళ్ళని అరెస్ట్ చేసుకొచ్చి ప్రధాన యాచకుల ధర ప్రధాన యాజకులు వాళ్ళని శిక్షిస్తారు ఇది జరిగింది మన ప్రభు సమయంలో మన ప్రభు చనిపోయి తెలియలేచి వెళ్ళిపోయినాక శిష్యుల జీవితంలో అవే నేనవేరీ వాళ్ళు అక్కడనే వాళ్ళం కదా ఏదైతే శిక్షించింది చూడండి అగ్నితోను అగ్ని ధూమ గంధముల చేత కదా మూడవ అగ్ని ధూమము గంధకం మూడు ఆ రూపకంగా వాళ్ళు శిక్షింపబడుతున్నారన్న విషయాన్ని అక్కడ చెప్పుకోండి సరే వాటి సంబంధించిన మరి విశేషంగా తర్వాత చూస్తాం కానీ వాటి తోకలు మటుకు సరఫనలాగా ఉన్నాయి అన్న విషయాన్ని మనం నేర్చుకోవాలా ఇవన్నీ ఖచ్చితంగా నరకం పోతాయి ఈ గుంపులు ఈ రెండు గుంపులు ఖచ్చితంగా శాస్త్రంగా అరకాని పోతాయి ఎందుకు పోతాయి అంటే వాళ్ళ దగ్గర ప్రభు లేడు నీ దగ్గర ప్రభు ఉంటే నీకు ఆ గుణగణం ఉండదు అన్నట్టు ఎప్పుడు వాడిని పట్టుకోవాలా ఎప్పుడు వాడిని శిక్షించాలా ఎప్పుడు వాడి వాడిని వా దగ్గర దోచుకోవాలా అనే గుణగణం నీకు ఉండదు ఎందుకంటే నీ దగ్గర ఉంది ప్రభు వాడి దగ్గర దృష్టిన్నాడు కాబట్టి వాడు అక్కడనే ఆలోచిస్తూ ఉంటాడు ఎప్పుడు వీళ్ళని పట్టుకోవాలి ఎప్పుడు దోచుకోవాలి వీళ్ళని హిటింగ్ చేయాలని మనం చూసినా చక్ర గ్రంథంలో వీళ్ళని హంటింగ్ చేసుకుని పోయి అరెస్ట్ చేసుకుని పోతున్న విషయాన్ని కాబట్టి ఆమోస్రంథంలో ఒకరోజు ముగిస్తాను వచ్చేవరం మరి విశేషంగా దీర్ఘంగా వీటిని ధ్యానిస్తాం ఆమోస గ్రంథము ఆరవ అధ్యాయంలో దీనికి సంబంధించిన ఈ శిక్ష ఎటువంటిది అనేది మనం చూడబోతున్నాం ఆమోస గ్రంథము ఆరవ అధ్యాయము పన్నెండవ వచనం ఈ గుర్రాముల గురించి మనం ధ్యానిస్తున్నాము గుర్రములు బండల మీద పరిగెత్తునా అట్టి చోట ఎవరైనా ఎద్దులతో దున్నుదురా మహా శక్తి చేతనే బలము తెచ్చుకును అని చెప్పుకు మీరు వ్యర్థమైన దానిని బట్టి సంతోషించు సంతోషించు మీరు న్యాయమును ఘోరమైన అన్యాయమును నీతిఫలమును ఘోరమైన అన్యాయం గాను నీతి ఫలమును ఘోర దుర్మార్గము మార్చితిరి మార్చితి కాబట్టి మీరు ఏం చేసినారు మీ వాక్యాలని తారుమారు చేసుకున్నారు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు ఇంగ్లీష్ అన్న ఇంగ్లీష్ చదివిన అదే వాక్యం ఆమోసు గ్రంథము ఆరు పన్నెండు షల్ హార్సెస్ రన్ అపాన్ ద రాక్ విల్ వన్ ప్లవ్ దేర్ విత్ ఆక్సిజన్ ఫర్ యూ హ్యావ్ టర్న్ జడ్జ్మెంట్ ఇన్ టు గాల్ అని ఉంది తెలుగులో లేనేలేదు తెలుగులో చాలా కష్టంగా ఉంది అసలు ఆ పదమే లేదు మరోసారి చూడండి ఆరో అధ్యాయము పన్నెండు వర్షం అయినను మా శక్తి చేతనే బలము తెచ్చుకుందమని చెప్పుకొని మీరు వ్యర్థమైన దానిని బట్టి సంతోషించి మీరు అని ఉందక అంతే కానీ ఇంగ్లీష్లో అసలు అట్లా లేనేలేదు టోటల్లీ డిఫరెంట్గా గుంది వాక్యం చూడండి నేను తెలుగులో తర్జుమా చేయడానికి ప్రయత్నిస్తాను పన్నెండవలు రాతి బండ మీద పరిగెత్తగలవా తర్వాత ఎద్దు చేత దాని మీద దునగలరా ఫర్ యూ హ్యావ్ టర్న్ జడ్జ్మెంట్ ఇన్ టు ఆయన తీర్పును మాచి మార్చుకున్నాము మార్చుకున్నారు అని రాయబడింది ఆయన తీర్పును మార్చి పాత్రితో మార్చుకున్నారు అనుంది ఉంది అసలు తెలుగు వైపులో లేనే లేదా ఈ వాక్యమే లేదు హర్న్ జడ్ ఇన్ టు ఆఫ్ రైచస్ ఇన్ టు హెమ్ లాక్ అక్కడ ఏముంది తెలుసా నీతి మార్గం ఏం చేసుకున్నారు మీరు నీతి ఫలమును మీరు ఎట్లా మార్చుకున్నారు నీతి ఫలమును ఘోర దుర్మార్గతతో అనుంది కదా ఇక లేదు ఇక్కడ ఏముంది తెలుసా మీరు నీతి ఫలాన్ని హెమ్లాక్ అనే పదం ఉంది ఇక్కడ హెమ్ లాక్ ఉంది హెమ్లాక్ జేమ్స్ట్రాంగ్ నంబర్ థర్టీ నైన్ థర్టీ అంటే మాసి పత్రికనుంది మీరు నీతి ఫలాన్ని మాసి పత్రిక ఇంగ్లీష్ లో తెలుగులో అసలు లేదు ఘోర ఏమైంది మీ నీతి ఫలాన్ని మీరు ఘోరమైన దుర్మార్గత ఘోర దుర్మార్గతంగా మార్చుకున్నారు అంటే ఈ మాచి పత్రిక గోర దుర్మార్గతకు సాదృశ్యంగా ఉందని మనం అట్లా కూడా అర్థం చేసుకోవాలా కదా లేక నీ ఘోర నువ్వు నీతి ఫలాన్ని దుర్మార్గతగా మార్చుకున్నావు నీ రక్షణ అనుభవాన్ని నువ్వు అట్లా తయారు చేసుకున్నావు అది మంచి మార్గం రక్షణ మార్గం ఆనందమయమైనది తీయనిది అంటే రక్షణ మార్గం అంటే ఏంది జీవజలానికి సాదృశ్యం అని జీవజలాన్ని ఇచ్చింది నువ్వు జీవజలాన్ని చేదు జలంగా మార్చుకున్నావు అని చెప్తుంది వాక్యం అట్లా ఎక్కడ లేదు కామెంటరీస్లలో मन की वाक्यक यू हेव टर्ड इंट गा द फ्रूट आफ् रईचिये नीति फलम अं फ्रूट आफ रईस इंटू हेम्ला हेमलाक अंत वर्म वु मार्च पत्रि जी विषजल मारच्व విషజలంగా మర్చిపోయింది మన ప్రభు కూడా విషజలంగా ఇచ్చేది తెలుసా మీకు అది ఇంగ్లీష్ ఇంగ్లీష్ వాక్యం చూస్తే గాలని ఉంటది అక్కడ ఆయనకి చిరకని ఇస్తారు కదా చేదు చిరక ఇంగ్లీష్ లో గాలని ఉంటుంది అక్కడ వాక్యం మనం ఇంగ్లీష్ లో చదవం మనకు తెలియదు కానీ అది నేను మీకు వచ్చేవారానికి చూపిస్తాను మన ప్రభు కూడా ఆ రుచి చూసేట్టు కానీ దాన్ని తాగలేదు రుచి చూసి విడిచిపెట్టేసాడు ఎందుకంటే దానికంటే బహు చేదు అనుభవం చూసినవాడు కాబట్టి అది అవసరం లేదు కానీ వీళ్ళందరూ అది రుచి రావసి అంటే నిజమైన చేదు కాదు ఆ చేదనేది మంటకు సంబంధించింది వాళ్ళందరూ కాల్చివేయబడతారు ఆ శిక్షకి మంట అంటే కోపం కదా ఆయన కోపానికి వీళ్ళందరు గురి అవుతారు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు వీళ్ళు ఎందుకు శిక్షిపబడతారు అనేది చూసాం దీర్ఘంగా ఉంది కదా ఎందుకు వీళ్ళు శిక్షిపబడతారు అంటే పదకొండు కదా న్యాయం ను అన్యాయం గాను నీతి ఫలం ను దుర్మార్గం గాను మీరు మార్చి తరి దాని ఇంతకు ముందు కూడా చూసినాం కదా బయలు దేవతలన్నీ మీరు పా అనుసరించి అని చెప్పి ఇదే చూసినాం కదా మరి వాక్యం తొమ్మిది పదమూడు పదహారు అలా చూసినాం మనం ఎందుకు వీళ్ళు ఇప్పుడు మీరు రేపటి వాక్యం చెప్తుంటే ఎందుకు దేవుడి గౌరవ మీద అంత కోపం ఉందంటే ఇవన్నీ మీరు చూపించాలి కదా ఎందుకు కోపం ఉందంటే వాళ్ళు జీవించిన విధానాలు ఎట్టున్నాయి వాళ్ళు రక్షిపబడ్డ వాళ్ళు అనుకుంటారు వాళ్ళ రక్షణ లేరు ఎందుకంటే వాళ్ళ రక్షణ వాళ్ళు కొనసాగించుకోలే నీ యొక్క నీ యొక్క ఏర్పాటును నీ పిలుపుని నిశ్చయం చేసుకోవాలన్నది వాక్యం వాళ్ళు అది చేసుకోలేదు అందుకు అది ఆయన వాళ్ళకి అవకాశం ఇచ్చేలాగా శమల గుండా పోలిచ్చి వాళ్ళ ఏర్పాటుని వాళ్ళ పిలుపుని డిస్టర్ చేసుకునేలాగా వాళ్ళకి అవకాశం ఇస్తుండేది అది లాస్ట్ అవకాశం అన్నట్టు అరూపకంగా వాళ్ళు ఆయన సన్నిధికి మనం వచ్చారని చూస్తాం అదే ఆ ప్రణవ వాళ్ళందరూ లెక్క వాళ్ళు కదా వాళ్ళందరూ ఆయన సన్నిధికి ఏ రీతికి చూస్తాం దాని తర్వాత బలిపిఠ క్రింది ఆత్మలు ఇది ఎప్పుడు ముగిస్తుంది ఇంకా ఎంతకాలం ఇది ఈ శిక్ష ఎంతకాలం ఎవరు చనిపోతారు వీళ్ళు ఏ ఇంకెంత కాలం పడుతుంది అని ప్రశ్నిస్తాడు నాదా సత్యస్వరూపి ఎందాక భూనివాసులకు నువ్వు తీర్పు తీర్చక ఉంటావు అంటే ఆ కొంతకాలం ఆగండి అంటాడు ఎంత కాలము అన్నప్పుడు మీ సహోదరుల సంఖ్య సంపూర్తి ఆగవు హత సాక్షుల సంఖ్య సంపూర్తి అగువరకు అంటాడు మీ వలె అంటాడు మీ వలె మీ సహోదరులు సహోదరుల సంఖ్య సంపూర్తి అగువరకు మీరు ఏ రీతిగైతే చనిపోయి నాకు ఉండారో అలాగే మీ సహోదరుల సంఖ్య సంపూర్తి అగ వరకు అంటే ఆయన దృష్టిలో టైం అనేది ఎగ్జాక్ట్ టూ కాదు టూ కాదు ఆయన దృష్టిలో టైం అనేది సూచనలకు సంబంధించింది సైకిల్ సంబంధించింది కాదు అది సైంటిఫిక్ గా క్లాక్ సంబంధించింది బట్ ఆయన దృష్టిలో అది ఒక టైం అంటే సంపూర్తిగా సంఖ్య సంఖ్య ఎప్పుడు సంపూర్తి చెప్పండి మీరు లెక్క గడితేనే అంటే మీరనేది కాదు ఆయన లెక్క కడుతుంది దించేసినప్పుడు మనుషులు విడిపోయినట్టు మనం చూస్తాం కదా మట్టప గు గుండూ సమలు ఆయన లెక్క వేసినప్పుడు మన లెక్క సంపూర్తి అయినప్పుడు అంటాడు కాబట్టి పట్టణము ముట్టడి వేయబడ్డ కాలం మొదలుకొని అది సంపూర్తి అయ్యే వరకు అంటాడు కాబట్టి ఈ లెక్క సంపూర్తి అయ్యే టైంకి మనకు సిద్ధమవుతున్నాం ఎందుకంటే బా ప్రపంచమంతట గ్లోబల్ స్కేల్ ఈ యొక్క తిరుగుబాటుతనం మనం చూసినాం దేవుని బిడలి ఆయనకి తిరుగుబాటుతనం చేయడం ఎంత చెప్పినా ఎంత మంది మనలాగా మనం చెప్తున్న బోధ ప్రకారంగానే అనేక ప్రకటిస్తారు ప్రపంచమంతట కానీ వీళ్ళు వినలేని స్థితిలో ఉన్నారు వింటరు మళ్ళా యంగా జీవిస్తారు ఇప్పుడు మనము కేవిపిఎం లో చూస్తాం హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ క్రిస్మస్ మెసేజెస్ కూడా ఉంటాయి మళ్ళా తెలదా మనం అవన్నట్లు మాట్లాడుకో మనీష్ ఆయన హృదయంలో నూతనగా జన్మించాల పండుగ చేసుకోవడానికి కాదు పండుగల నీడలు నీడలను విమరించే వాడికి తీర్పు ఉంటుంది రాష్ట్ర పత్రిక మూడో దానిలో పండుగల విషయమై నియామక జన్మల విషయమై అమావాస్య అమావాస్య తర్వాత సభాత్ వీటి విషయమై ఎవడూ మీకు తీర్పు తీర్చే అవకాశం ఇయ్యకూడే అంటాడు ఎందుకంటే అవి నీళ్ళలు నిజ స్వరూపము క్రీస్తులో ఉంది ప్రభుని ఆచరించాల్సింది పోయి ఆ మనుషులు ఈ రోజుల్లో పండలను ఆచరిస్తారు అంటే అదంతా సెలబ్రేషన్ సంబంధించినవి అంత శారీరకమైన జీవితానికి సంబంధించినవి నిన్న పాప అంటుంది నా లైఫ్ లో వస్ట్ హ్యాపీని ఇయర్ నేను చూసినట్టు అంటే ఎంతో కష్టపడి వచ్చింది ఏం చేసిన వీళ్ళంటే వాళ్ళు ముగ్గురు కార్ లో ఆ నైట్ అంతా అక్కడ ఉన్నారు అదంతా చేసుకుని వస్తున్నారు మీ ఏరియాలోనే అక్కడ నుంచి వస్తున్నారు లంగర్ హౌస్ దగ్గర కార్ చెడిపోయింది అది మొత్తం ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది స్టార్ట్ కావట్లేదు ఇంకా పుల్లెంట్ పోయిందా ఆయిల్ పోయిందా ఏమైనా అది ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఏదో దాంట్లో అది స్టార్ట్ కావట్లేదు ఇంకా రాత్రి నాకు నేను ఎక్కడున్నాడు మేడిపల్లి ఉంటే నాకు ఫోన్ చేస్తాను నేనేం చేస్తాను అంటు చదువు భావి నేను సింపుల్ సొల్యూషన్ లోకల్ కార్ వాడికి ఫోన్ చేస్తే వాడు తీసుకునిపోతాడు టవింగ్ చేసుకుని తీసుకపోతాడు తీసుకపోయి రిపేర్ తీసుకుంటాడు రేపు పొద్దున్న తీసుకుందాం మీరు ఏదైనా ఓలా క్యాబ్ బుక్ చేసుకుంటే రాత్రిలలో మీరు అంత ఎక్కడ ఉంటుంది ఇంటికి వచ్చి చెప్తుంది ఫస్ట్ న్యూ ఇయర్ నేను చూసాను నా లో ఎంత అంటే ఎంతగా బాధ వచ్చిందో అతనికి మాలంటే ఇంటి దగ్గర ఉన్న బాగుండేనో అంటే అంటే ఇవన్నీ ఆత్మ అన్నట్టు అంటే ఇవన్నీ రిగ్రెట్స్ అన్నాడు వాళ్ళు వాళ్ళ మైండ్ మాట్లాడతలేదు వాళ్ళ ఆత్మ గొప్ప జనం అట్టనే మాట్లాడుకుంటారు భవిష్యత్తులో మనం చూస్తాం ఇవన్నీ విషయాలు వచ్చేవారం మరి విశేషాలు పెట్టింది దీనిగా అనిస్తాం అంతవరకు మన ప్రభు మనని కాచి కాపాడాల మీరు అనుమానించకండి ప్రభుని ఈ కాలము వాడు అనుమానించేటట్టు చేస్తుంటారు మిమ్మల్ని నేనేమైనా ప్రభు అని పాట పాడతారు మీరు అది దృష్టిలో పెట్టుకొని పాట నిజంగా అయినప్పుడు నేనేమైనా నాకేమున్నా నేను నిన్నే వెంబడిస్తాను అని అనే అది ప్రాక్టికల్గా అమలు పరచుకోండి నాకేమున్నా నాకేం లేకున్నా నేను మట్టుకు ప్రభుని విడిచిపెట్టను అదే విశ్వాసం ఆయన అనుమానించాను బాత్సమిచ్చు వ్యూహాన్ని అనుమానించడు ఆయన యోగ్యతని తగ్గించుకున్నాడు మనం అట్లా తగ్గించడానికి వీలు మనం ఆయన అనుమానించం చాలా అనుమానించాం మనం చెప్పించుకోవాలని ప్రార్థించుకోవాలి ఆయన ఖచ్చితంగా తగిన సమయంలో అన్ని మీకు సమకూర్చిస్తాడు అంతే మీరు మటుకు కంటిన్యూస్ గా ప్రార్థనలు చేస్తానే ఉండండి మీకు రావాల్సినవి అన్ని మీకు అనుగ్రహిస్తుంటాడు కానీ ముందు ఆయన అన్నాడు ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకండి మనం వెతుకుతున్నాం ఆయన రాజ్యాన్ని వాక్యంలో వెతుకుతున్నాం ఈ రోజు రాజ్య పరిస్థితి ఎట్లయింది నేను అక్కడ వరంగల్ లో పోయినప్పుడు కింగ్డమ్ ఆఫ్ హెవెన్ స్థితి ఏ రీతిగా ఉంది ఈ రోజు అని వాకింగ్ చెప్పిన కొంచెం కఠినంగా ఉండే ప్రేమతో చెప్పినా గానీ సాధ్యమైన కాడికి పాలిష్డ్ లాంగ్వేజ్ వాడినా గానీ ఆత్మ వస్తానే ఉంటుంది బయటికి కొంచెం కఠినంగా ఉంది మన ఆడు ఉంది ఇంటర్నెట్ లో ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ టుడే అంటది వాక్యం అది ఏ రీతిగా ఏ రీతిగా పట్టబడింది ఏ రీతిగా దాని స్థితి ఈ అవన్నీ ఉపమానలు అన్నీ వచ్చేసాయి మనం సాధారణంగా చూసే ఉపలు అన్నీ ఉన్నాయి దేవదా ఉంది వాక్యం అది మీకు ఓపిక ఉంటే హెడ్ ఫోన్స్ పెట్టుకుని క్లియర్గా ఉంటుంది क्रुत फोन सर विपेद दाखानी हेड फोनको रूम पड़ते मैं क्वालिटी हेड फोन गुड क्वालिटी हेड फोन कौन चवल पे लेते पिचि क्वालिटी मैं क्वालिटी हेड फोन कौन अभी पेको विनि ओपिक चाला बी चवल को प्रॉब्लम क्रििए डर मोबल फोन तो विंटे अंत गलीस गल चपीकर क्लिटी उद्देश्य हेड फोन कौन कास्टली फोनार मूड वेल पदमूल पदहार वेल फोन ఒక మూడు నాలుగు వందలు పెడితే మంచి హెడ్ ఫోన్స్ వస్తాయి అవి పెట్టుకొని నేను మంచిగా అనిపిస్తుంది వాక్యాన్ని పెట్టుకొని పెన్ను పేపర్ తీసుకొని అన్ని పాయింట్స్ రాసుకో దేవుడిని నేరితిగా మాట్లాడుతున్నా దాని ప్రకారం నువ్వు ముందుకు నీ విశ్వాసంలో కొనసాగు అటువంటి కృప ప్రభు మనకు అనుగ్రహరించాలని ఆధిస్తాం పరిశుద్ధులకు తండ్రి మీకు వందాలను అయినా మీరు ఇంతకాలం మమ్మల్ని కాచి కాపాడనారు ఇక మీదట మీరు కాచి కాపాడుతారు అది మా విశ్వాసం ప్రభా అది మీరిచ్చిన విశ్వాసం మేం పొందుకుంది కదా అది కేవలం మీరు మాకు అనుగ్రహించినైనా మీ మరణ భూ స్థాపన పునరుద్ధరణ ద్వారా అయినా కాబట్టి ప్రభావ మీ విశ్వాసంలో మేము అంచలంచెలుగా ఎదగాలనేది మీ యొక్క చిత్తం కాబట్టి వినటం వల్లనే విశ్వాస కలుగుతుంది కాబట్టి మీ వాక్యంకి మేము ప్రార్ధనత ఇస్తూ మీ వాక్యంలో మేము ఎదుగులాగా విశ్వాసంలో బలపడలాగా సేపడండి ప్రభావ మా ప్రార్థనలకు జవాబు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఎందుకంటే మీరు అందర్థంగా ప్రార్థన రోగిని స్వస్థపరచుంది ప్రభావ కాబట్టి ప్రతి ప్రార్థనా విశ్వాసతో మేము ప్రార్థించినాం నైనా అన్ని పొందినమని ప్రార్థించమన్నారు కాబట్టి మేము ఇంకా ఇంకా ఏమైపోతుందో మా జీవితాలలో ఏమవుతుందో అని మేము భయపడం నైనా సంపూర్ణంగా మీకు సమర్పించుకుంటున్నాం ఈ దినం అటువంటి విశ్వాసంలో వాళ్ళని నడిపించండి గొప్ప జనం ఓ ప్రవ్వ వాళ్ళు భయంకరమైన శ్రమల గుండా పోబోతున్నారు దాన్ని ఈరోజు చూపిస్తారు మూడవ బూర ఊదినప్పుడు నైనా ఏం జరుగుతుందని ఓ ప్రవ్వు ఆకాశం నుండి ఆ మాచిపత్రి అన్న పెద్ద నక్షత్రం మండుతూ పడింది ప్రవ్వ మనుషుల మీద పడింది మూడవ భాగం చచ్చినట్లు మేము చూస్తున్నాం వాళ్ళందరూ మరణిస్తారు గొప్ప జనం వాళ్ళందరికీ మేము చూపించాలి కొంతమంది మేము మీ మేము విశ్వసిస్తాం మా యొక్క వ్యర్థం కానీకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాను దానికి తగిన ప్రతిఫలం అనుగరించమని మేము తిరిగింటి వెళ్తుండగా మీ యొక్క పరసాత్మన తీర్థయించమని ఏసుక్రీస్తు నామం ప్రార్థించున్నాం తండ్రి ఆమె